చేశాను కృపమడ మా పర్లోకపు తండ్రి ఏసయా మీకే స్థుతులు శ్రోతాలనైనా సైన్యములకు అధిపతులకు దేవ ఏస మీకే వదనాలనైనా అడుగడుగున్న ప్రవ్వ మమ్మల్ని కాచి కాపాడుతూ ఇంతకాలం వరకు మీరు మమ్మల్ని సురక్షితంగా మీ అందు దాచుకున్నారనైనా దాన్ని బట్టి మీకెంత వదనాలు ప్రవ్వా మరి ముఖ్యంగానైనా ఆ యొక్క కలువరిసలలో మా పాపములు శాపములను రోగములను వ్యసనములను మీరు భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు దాని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రొవ్వా నైనా మీ యొక్క పరిశుధాత్మను కుమరించినైనా మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినారు విమోచన దినం వరకు మమ్మల్ని ముద్రించుకున్నారు దాని బట్టి మీకెంతో వదనాలు కాబట్టినైనా మీ కొరకు ప్రతి చోట మేము బూదిగంతం వరకు సాక్షులుగా ఉండలాగున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం దీని విషయంలో మేము చింతించకుండా దీని విషయంలో మేము భయపడకుండా ప్రవ్వా ధైర్యంగా మీ కొరకు జీవించే బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి రోషం కలిగినైనా పౌరుషం కలిగి మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేసి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయంలో మేము మీ యొక్క వాక్యాన్ని ధనించ సిద్దపడుతుండగా మా యొక్క హృదయాన్ని సరిచేయండి ప్రవ్వా మా యొక్క ఆత్మీయ నేత్రం విప్పమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీరే మాకు సహకులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం హబక్కు గ్రంథాన్ని మేము ధ్యానించబోతుండగా అయినా మీ యొక్క ఆత్మీయ నడిపి దయచేయండి ఆ గ్రంథంలో ఉన్న వాక్యలను అర్థం చేసుకుని ప్రవ్వా మేము వాటిని మధ్యలో నెమరవేసుకోవాలనే వాటిని ప్రకటించాల ప్రవ్వా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరు కనుగరించి నడిపించమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి పద్నాలుగు వారాల తర్వాత మనము తిరిగి జఫనియాకి ముందు రాయబడిన పుస్తకానికి వెళ్ళిపోతున్నాం జెఫనియా గ్రంథంలో జెఫనియా ప్రవ ప్రవచనాలు మూడే అధ్యాయులు ఉంటుండగా హబకు గ్రంథంలోని ప్రవచనాలు కూడా మూడు అధ్యయాలలో రాయబడ్డాయి ఆశ్చర్యం కదా కాబట్టి ఎంతమందికి ఇక్కడ అర్థమవుతుంది మూడు అనే పదం కొన్ని సంవత్సరాల నుంచి మనల్ని వెంటాడుతుంది ఈ మూడు అనే పద పదం ఎప్పటి నుంచి వెంటాడుతుంది అంటే తన తల్లి తన శిష్యులతో పాటు కలిసి కానా అనే గ్రామంలో ఒక పెళ్లి విందుకు ఆహ్వానింపబడ్డప్పుడు ఏం జరిగిందన్న విషయమే చూస్తున్నాం కదా మూడు అనేది అక్కడ నుంచి ఆరంభవుతుంది బైబుల్ అంతటా పాత నిబంధన కాలం మొదలుకొని క్రత నిబంధన మూడు మూడో మూడవనాడు మూడవనాడు అని స్టార్ట్ అయితే ఉంటది మూడవ నాడు ఏం చేసిండు దేవుడు ఎన్నో కనిపిస్తా ఉంటాయి అటువంటి అవకాశాలు కాబట్టి మూడు అనేది బాగా అర్థం చేసుకోలే మూడు అంటే చివరి అవకాశం ఇంకా లేదు అవకాశం దాని తర్వాత అనే అర్థం కాబట్టి జఫన్య గ్రంథము మూడవ అధ్యాయమే హబకు గ్రంథం మూడవ అధ్యాయమే ఎన్నో పుస్తకాలు చూస్తున్నాం మనం మూడే అధ్యాయులు ఉంటాయి అంటే మీకు చాలా ఇంకా చాలా అవకాశాలు ఇచ్చేస్తా నేను ఈ మూడవ ఇంకా నేను ముగించేస్తున్న వార్నింగ్ కాబట్టి ప్రవచనాలు అన్ని వార్నింగ్స్ లాగానే ఉంటాయి కదా ప్రతిదీ చూస్తున్నా వార్నింగ్ చివరి వార్నింగ్ మిగింది చివరి అవకాశం అనేది హెచ్చరిక లాగానే ఉంటుంది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ప్రవచన అర్థం కానీ నేను ఎన్ని సంవత్సరాల నుంచో ధ్యానిస్తున్నా నాకు ఇవి అర్థం కావట్లేవు అబక్కు గ్రంథము ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ధ్యానించాలా ధ్యానించాలనేసి కానీ అవకాశం దానికి రిలీజ్ దొరకలేదు జఫనియా గ్రంథం కూడా ఎంతకాలం ధ్యానించాల్సి వచ్చింది అది అర్థం కావడానికి పద్నాలుగు వారాలు పట్టింది నువ్వు అదే బైబుల్ కాలేజీలో పోతే ఒక లెక్చర్ ఒక గంట లెక్చర్లో మొత్తం హబ్బకు ఏ గ్రంథమైనా ముగించేస్తారు చిన్న ప్రవర్తలు అంటే కదా అని నిర్లక్ష్యం చేసి టకా టకా మొదటి రెండు అధ్యాయాలు ఇట్లా ఉంటుంది మూడవ అధ్యాయంలో అట్లా ఉంటుంది అని క్లోజ్ చేసేస్తారు మీరు ఏ పుస్తకాలు చూసినా బైబుల్ గ్రంథం బైబుల్ సంబంధించిన కామెంటరీస్ చూసినా కూడా అట్లనే ఉంటుంది అంత క్లుప్తంగా కట్ చేసేసి ఇంక ఇంటికి పోండి అనేటట్టు రాయబడి ఉంటుంది వాక్యాలు చెప్తుంటే కూడా అంతే ముప్పై నిమిషాలలో మొత్తము జఫన్ గ్రంథం అయిపోతుంది హబ్బకు గ్రంథం అయిపోతుంది ముప్పై నిమిషాలలో దాని తర్వాత ఎప్పుడు ధ్యానించారు ముఖ్యంగా ప్రవచనాలు ధ్యానించడానికి మనుషులు ఎందుకు ఆసక్తి చూపించరు పాస్టర్స్ అంతే మనుషులంతే సరే క్రైస్తవ సంఘంలో ఏ రైతుగా ఉందంటే పాస్టర్ దగ్గర పోయి మాకు నేర్చుకోవాలా అని అడిగే దశకి అది ఎదుగుతలేదు కేథలిక్ సంఘంలో అసలు మీరు చదివనే చదవద్దు పాస్తర్ తప్ప ఎవరు చదవద్దు ఫాదర్స్ తప్ప ఎవరు చదవద్దు అనేది అక్కడ ఒక హెచ్చరిక ఇక్కడ ఈ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాలకు వస్తే చదువుతారు కానీ పాస్తర్ దగ్గర పోయి ప్రశ్నలేస్తే ఏమనుకుంటాడో అది మర్యాదనో కాదో ఒకవేళ ప్రశ్నలు వేస్తే నాలో తప్పు లెక్క పెడతారేమో ఈ భయాలు వెంటాడుతూ ఉంటాయి భయపడద్దు అన్న హెచ్చరికని కూడా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు ఈరోజు కాబట్టి ప్రవచనాలను మనము ఖచ్చితంగా ధ్యానించాలి ఎందుకంటే ప్రవక్తల ద్వారానే దేవుడు తన బిడలని హెచ్చరిస్తాడు ప్రవక్తకి ఎప్పుడు ఒక భారం ఉంటుంది యాజకుడికి కూడా ఉంటది ఆ భారం యాజకుడు ఏదో ఆచారబద్ధంగా అనుదినము ఆ మందిరంలో తన కార్యాన్ని చేస్తూ ఉంటాడు కానీ భారం ప్రవక్త మీదనే ఉంటుంది ఎందుకంటే దేవుడు ప్రవక్త చేస్తాడు బారం భారం అందుకే ఆ మీరు ఎన్ని ప్రవచనాల గురించి మనం ధ్యానించినా కూడా మీరందరూ నశించిపోబోతున్నారు మీరందరూ కష్టాల కాబోతున్నారు అన్నప్పుడు ఆ భారం అర్థం చేసుకోవాల వారి గురించి వీడే మొత్తం భారం మోస్తున్నట్లు మనం అర్థం చేసుకోలేం ఒక ప్రవక్త ఆ ప్రజల భారాన్ని తన భుజాల మీద మోసుకున్నట్లే కనిపిస్తూ ఉంటాడు ఎంతో వేదన అంటే ఒక తండ్రి గుణగణం కూడా తనుటది పిల్లలందరు నశించుకోబోతున్నారు అన్న గుణగణము ప్రవక్తలాగా అనిపిస్తుంటది అంటే ప్రవక్త దేవునికి ప్రతినిధిలాగా ఉన్నాడు ఈ లోకంలో దేవుని హృదయం కూడా అదే భారం ఉంది కాబట్టి హబకు గ్రంథం అంతా ధ్యానించినప్పుడు కానీ మీరు ఏ గ్రంథం ధనించిన జన్ ఏ గ్రంథం ధనించినా నాహము గ్రంథం ధనించినా యోనా గురించి ధ్యానించినా వాళ్ళకందరికీ భారం ఉండే కదా వాళ్ళందరికీ ఒక భారం ఉండే ముఖ్యంగా మనం హబకు గ్రంథం గురించి ధ్యానించినప్పుడు భారం అనేది చాలా కనిపిస్తూ ఉంటది ఆ పుస్తకం అంతా ధ్యానిస్తుంటే చాలా భారం ఉంటది జెఫన్య తన సొంత ప్రజలకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు అంటే ఎందుకని కోపంతోనా ద్వేషంతోనా భారం వాళ్ళందరు నశించబోతున్నారు అన్న విషయం ముఖ్యంగా మనం హబకు గ్రంథం చూసినప్పుడు చాలా తేటగా ఇవన్నీ విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఆశ్చర్యం ఏంటంటే హబకు గ్రంథము హబకు అనే పదము ఈ యొక్క పుస్తకంలో తప్ప ఇంకా ఎక్కడ కనిపించదు కనీసం మనం కృత నిబంధన కాలానికి వచ్చినప్పుడు అంతకుముందు రాయబడ్డ ప్రవక్తల గురించి యువలు ప్రవచించిన ప్రకారము ఎషయా గురించి ఆ కాలంలో ఉన్న ప్రవక్తల ప్రవచనాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి పేర్లతో పాటు కానీ హబక్కు హబక్కు అనే వ్యక్తి గురించి కృత నిబంధనలు ఎక్కడ కానీ ఆయన ప్రవచించిన ప్రవచనాలను జ్ఞాపకం చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి క్రొత్త నిబంధన కాలంకి వస్తే క్రైస్తవ సంఘము లేక క్రైస్తవ జీవిత విధానం అంతా హబక్కు ప్రవచనం మీదనే ఆధారపడింది కానీ హబక్కు గురించి ఎవరు ధ్యానించారు చూడండి ఒక విషయం మీకు చూపిస్తే దాని తర్వాత మనం తిరిగి బ్యాక్ వెళ్ళిపోతాం రెండవ అధ్యాయము నాలుగవ వచనము దాని తర్వాత అయితే చూడండి హబ్బకు గ్రంథంలోని ముఖ్యమైన అంశం అదే నీతి మంతుడు విశ్వాసం మూలంగానే జీవించును ఇక్కడ బ్రతకుననుంది కృత నిబంధనకు వస్తే జీవించును అని అయ్యబడుతుంది బ్రతకాలన్నా ఒకటే అర్థం కదా నీతి మంతుడు ఎట్ట కేవలం విశ్వాసం వలనే జీవిస్తాడు సరే ఏ స్పద చేసిండ మనుషుడు రొట్టె దేవుని వాక్యం దేవుని వాక్యం వల్ల జీవిస్తాడు వాక్యం వల్ల ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది పౌలు కూడా ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తాడో ఎన్నో ప్రాంతాల జ్ఞాపకం చేస్తాడు ఒకసారి చూడండి రోముల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం అందరూ జ్ఞాపకం చేసుకున్నారు కాని ఆ ప్రవక్త గురించి ఒక్కరు కూడా కృతజ్ఞత చూపించలేకపోయినారు సరే ఎందుకు చూపించలేదు అనేది మీకు తెలుసు బాప్తి సమితి వ్యూహాన్ గురించి ఎవరైనా ధ్యానిస్తారా పర్లోక రాజ్యము అనే పదాన్ని ఆరంభించింది అయినా కదా బైబల్ ఎంతట పర్లోక రాజ్యము సమీపించినది మారు మనసు అని ప్రవచనము ఆరంభించిందే బాప్తి వ్యూహాన్ పర్లోక రాజ్యము అన్న పదము పాత నిబంధన కాలంలో ఎక్కడ కనిపిస్తుంది కనిపిస్తుందా బాప్తి సమితి వ్యూహాన్ ద్వారా ఆరంభమైంది అదే అతనికి పేర్పరచబడింది ఆ పదం చూడండి మొదటి అధ్యాయము పదిహేడవ అచ్చనంలో కాబట్టి ఇక్కడ కూడా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు నీతి మంత్రుడు విశ్వాస మూలంగా జీవించును గలతిల రాష్ట పత్రిక మూడవ అధ్యాయంలో ఈ విషయాన్ని మరోసారి పౌలు జ్ఞాపకం చేస్తాడు అంటే పౌలుకి ఈ వాక్యం అంటే ఎంత ఆసక్తితో మీరు అర్థం చేసుకోండి పౌలికి ఈ వాక్యం అంటే ఎంత ఇష్టమో మీరు అర్థం చేసుకోండి సరే హబ్బకుకు కూడా అంతే చాలా ఇష్టం నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతుకును నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును బ్రతకడం జీవించడం అదే రీతిగా దళిత రాష్ట పత్రిక మూడవ అధ్యాయ పదకొండవేముంది ఏమని రాయబడింది చూడండి ధర్మశాస్త్ర చేత ఎవడు కూడా దేవుడు ఎదుట నీతి నీతి మంతుడే తీర్చబడదు ఎందుకనగా ఎలైనగా చూడండి నీతి మంత్రుడు మూలంగానే జీవించను పౌలు ఎన్ని సంఘాలకి ఈ విషయాన్ని హెచ్చరిస్తుండో బాగా అర్థం చేసుకోవాలి అప్పుడు మీకు అర్థం కావాలా సంఘాలు ఏం జరిగిపోతున్నాయి సంఘాలకి ఏం జరుగుతుంది ఇవన్నీ నీతి మంతులు అనుకుని జీవిస్తున్నారు గాని మేం మేము రక్షణ పొందినాం ఏసు ప్రభు నమ్ముకున్నాం ఏసు భాష పొందుకున్నాం నీతి కేవలం ఏసు నీతి మనకు అనుగ్రహిస్తాడు అనే వాక్యం మనం మినిసం ఇక్కడ కదా ఆయన ఒక్కడే నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి మనకి సంక్రమించింది ఆయన స్వీకరించడం వలన కానీ నీతి మంత్రుడు అయినా నువ్వు బ్రతకాలా అంటే ఏం చెయ్యాలా విశ్వాస మూలంగానే నువ్వు బ్రతకతావు నువ్వు బ్రతకలేవు నువ్వు నీతి బ్రతకలేవు నీతి బ్రతకాలంటే ఏం చేయాలా కేవలం విశ్వాసం ద్వారానే అని ఎన్ని సార్లు జ్ఞాపకం చూడండి హెబుల్ రాష్ట్రపత్రిక పదవ అధ్యాయంలో హెబుల్ రాష్ట్ర పత్రిక పదవాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ఉండదు ఇప్పుడు జరుగుతున్న విషయం అదే కాబట్టి నీతి మంతుడు కేవలం విశ్వాస మూలంగానే జీవించును కాని ఒకవేళ వాడు వెనుక తీసిన ఎడలా అంటే నువ్వు విశ్వాసం నుంచి వెనుక ఏం జరుగుతుంది అతన్ని ఆత్మ సంతోషించదు ఇది ఒక ప్రవచనం ఇది ఇంకా కాలము బహు ఉన్నది అన్న విషయాన్ని హెచ్చరిస్తుండే ఆ హెబిల్ నష్ట పత్రికల్లో జ్ఞాపకం చేస్తూ కాలం చాలా కొంచెంగా ఉన్నది కాబట్టి నీతి మంతుడు విశ్వాస మూలంగానే జీవించును కాలం కొంచెంగానే ఉంది కాబట్టి నీతి మంతుడు జీవించును కాని వాడు వెనక వెనకంజ వేస్తే వెనక తీస్తే ఏం జరుగుతుంది వానికి వెనుక తీసినలా అతని ఎందుకు ఆత్మకు సంతోషం ఉండదు అంటే బాగా అర్థం చేసుకోండి ఎందుకు దేవుడు దుఃఖపడతాడు అంటే వాడు నశించిపోతున్నాడు నీతి మంతుడు విశ్వాసంలో వెనకంజ వేస్తే వాడు ఖచ్చితంగా నశించిపోతాడు బుద్ధి లేని కన్యాకళ గురించి మనం ఎన్నిసార్లు జనిస్తాం వాళ్ళు ఎందుకు వాళ్ళు సరే మీరు అనేది ఎతవడే సంఘం నుంచి చెప్తున్నావు బోధ అనేసి ఎతవడే సంఘంకి సంబంధించిన బోధ ఒకటి బైబిల్లో ఎవరు రుజుపరచలేరు ఎప్పటికి ఇప్పటికి కాదు ఎప్పటికి కాదు అపొస్తకరంలో లేదు ఏ పుస్తకాలు లేవు అప్పసులు లేని పౌలు చెప్పలేడు బైబుల్ లేని పౌలు అసలే చెప్పలేడు ఏసు ప్రభు బయలుపరచనిది చెప్పని చెప్పాడు ఏసు ప్రభు వ్యూహాన్ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుండగా నేను మీకు చూపించిన తండ్రి వీరిని ఇక్కడి నుంచి తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు దృష్టి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నా ప్రార్థన చేసి కాబట్టి యేసు యొక్క ప్రార్థనకి నీ ప్రార్థనకి తేడా ఏముందో గమనించి ప్రవ్వ మమ్మల్ని ఎత్తపడే సంఘానికి సిద్ధపరచు ప్రవ్వా ఏ సుక్రీస్తున్నావు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అంటే ఎట్లుంది ప్రవ్వా తండ్రి వీరిని ఇక్కడ నుంచి తీసుకొని పోవద్దని పోవని ప్రార్థించలేదు గానీ దృష్టి నుంచి కాపడమని ప్రార్థిస్తున్నాను అన్న ప్రభు ప్రార్థనకి ఏ రీతిగా ఉందో చూడండి రెండు ప్రార్థనలు ఒక రీతి కనిపిస్తాయా ఈరోజు క్రైస్తవ సంఘం చేసిన ప్రార్థన అదే నువ్వు ఎంత భక్తి పరుల పడు భక్తి భక్తి పరుడు కావచ్చు భక్తి పర్రాలు కావచ్చు ను ఎంత ఉపవాసం ఉండొచ్చు కానీ వాక్యానికి విరోధంగా జీవిస్తే నీ నీతి నిన్ను రక్షించలేదు నిన్ను రక్షించాల్సింది కేవలము ఒకటే విధానం ఏంటి నీ విశ్వాసము అంతల అంచలంచ ఎదగాల ఎట్లా ఎదుగుతుంది అది దాన్ని కొనసాగించుకుంటేనే ఎదుగుతుంది అభివృద్ధి చెందుకోతుంది దాన్ని కొనసాగించుకోవాలంటే నువ్వేం చేయాలా నేను ఉపవాసం ఉంటుంది నలభై దినాలు అభివృద్ధి చెందుతుందా నేను ఒక గంట సేపు ఒక ఒక ఏడు ఎనిమిది పాటలు వాడతా అభివృద్ధి చెందుతుందా చెందదు కేవలము విశ్వాసం మూలంగనే నువ్వు జీవించాలా నువ్వు నీతి మంత్రునివైతే నువ్వు పొందిన వాడవైతే కేవలము దేవుని విశ్వాసం వల్ల జీవించాలా కాబట్టి విశ్వాసాలను జీవిస్తావు కాబట్టి నీ విశ్వాసం అధికం కావాలంటే కేవలం వాక్యం ద్వారానే ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి వాక్యాన్ని విడిచిపెట్టి గంటలు గంటలు మానవ కల్పితాలల్లో మనుషులు నిమగ్నం అయిపోతున్నారు వాళ్ళ విశ్వాసం ఏం కావాలా ఉపద్రవం వస్తే వాళ్ళు చీకైపోతారు కష్టాలు వస్తే వాళ్ళు చీకైపోతారు ఎందుకు వాళ్ళు అంచలంచలుగా ఎదగలే విశ్వాసంలో కాబట్టి హెబ్యుల పత్రిక అదే పత్రికలో చూడండి పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం హెబ్యుల పత్రిక పన్నెండవ అధ్యాయంలో చెప్తున్నాడు ఏంటంటే అందరూ నీతిమంతులు విశ్వాసం మూలంగానే జీవించారు కాబట్టి వారి గురించి మాట్లాడుతూ పరిణామం చెప్తున్నాడు పాత నిబంధన కాలంలో దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు ఎట్లున్నారనేది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు కొనసాగించేవాడైన యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాము సో ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోవాలా మీరు అందరూ ఒక పందెంలో ఉన్నారు పందెం అంటే తెలుసు కదా కాంపిటీషన్ కాంపిటీషన్లు ఉన్నారు మీరు ఏం కాంపిటీషన్ మీకు తెలవాలా ఏం రన్నింగ్ రేస్ లో మీరు పాలు పొందుతున్నారో మీకు తెలియాలా మీరు రన్నింగ్ రేస్ లో మీరు సక్సెస్ఫుల్ గా ముగించుకోవాలా మీ రేసు మీ కాంపిటీషన్లో మీరు సక్సెస్ఫుల్గా ముగించుకోవాలా అంటే ఏం చేయాలా అని ఒక చెప్పబడింది మీ అంతటా మీరు ఏమీ చేయలేరు అని చెప్పబడింది మీ అంతటా మీరు ఏమి కూడా సాధించలేరు అని చెప్పబడింది కేవలం విశ్వాసం మూలంగానే నీతిమంతుడు జీవించాలా అంటే విశ్వాసం మూలంగానే కాబట్టి నీకు విశ్వాసం రావాలంటే ఒకటే మార్గం వినటం దేవుని వాక్యము ధ్యానించట ఆయన స్వరము వినటనే నీకు విశ్వాసం అంతకంటే వేరే మార్గం లేదు కాబట్టి క్రొత్త నిబంధనకి అంత ఫౌండేషన్ అంటే దాన్ని అంటే పునాది క్రొత్త నిబంధనలోని వాక్యాలకి పునాది హబకొక్కు గ్రంథం అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి హబకొక్కు గ్రంథం ఎందుకు ధ్యానించరు అది పునాది అయితే ధ్యానించాలా లేదా ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర మనం తెనించలే ప్రవక్తలు మరియు అపోస్తలు వేసిన పునాది మీద కట్టబడ్డ మీరు మీరు గోడల్లాగా వారు వేసిన పునాదుల మీద మీరు కట్టబడ్డారు మీ జీవితాలు కాబట్టి పునాది ఎవరిది ప్రవక్తలు వేసిన పునాది అపోసులు పునాది ఆ పునాది రాయ్ ఏంది ఆ రాయ్ ఆ బండని క్రీస్తు కాబట్టి యేసు ప్రభు అనే బండని వాళ్ళు పునాదిలాగా తయారు చేసే శర్రు ఆ పునాది మీద మన జీవితాలు కట్టబడాలా అన్న విషయము ఎప్పుడు జ్ఞాపకానికి వస్తుంది నువ్వు చవితని జ్ఞాపకానికి వస్తుంది నిరీక్షణ నీకు దృఢమైన నిశ్చేత ఎప్పుడొస్తుంది నీలో విశ్వాసం బలపడుతూనే వస్తుంది లేకపోతే రేపు ఏమైపోతుందో నా జీవితం ఏమైపోతుందో నా శరీరం ఏమైపోతుందో నా లోపు నా శరీరంలో ఆర్గన్స్ ఏమైపోతున్నాయో ఇవన్నీ నిన్ను వెంటాడుతుంటాయి నా ఉద్యోగం ఏమైపోతుందో నా గురించి ఎవడు తలస్తుండో నా గురించి వ్యతిరేకంగా ఎవడు ఏం చేస్తున్నాడో నాకు ఎవడు పక్కన ప్రాబ్లం క్రియేట్ చేస్తుండో ఇవన్నీ నిన్ను వెంటాడుతూ నా పక్కింటో నాకు ఏం చేస్తుండో నా చుట్టాలు నాకు ఏం చేస్తుండో నా సొంత రక్త సంబంధికులు నాకు వ్యతిరేకంగా ఏం చేస్తుండో ఇవన్నీ నిన్ను వెంటాడుతూ ఉంటాయి ఈ నిన్ను వెంటాడకుండా ఉండాలా అంటే నువ్వు ఏం చేయాల విశ్వాసంకి కర్త అయినా ప్రభు మన ప్రభు విశ్వాసంకి కర్త అంటే ఏం చెప్పండి విశ్వాసం నాకు కర్త కర్త అంటే ఎవరు కర్త అంటే అదే కర్త అంటే పదం కర్త దానికి అధిపతి దాన్ని ఆరంభించిన వాడు విశ్వాసము అనే దాన్ని ఈ సృష్టిలోనికి మూల పురుషుడు ఫస్ట్ మూలపురుషుడు దాన్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చినవాడు కర్త అంటే కారకుడు ఆయన వలననే విశ్వాసం పుట్టింది ఆయన నుంచి విశ్వాసం పుట్టింది ఆయన ద్వారా విశ్వాసం పుట్టింది ఆయన కొరికే విశ్వాసం పుట్టింది అంతేనా తులశీల రాష్ట్ర పత్రిక చెప్తుంది సమస్తము ఆయన మూలంగానే కలిగేను మొదట అధ్యాయంలో ఆయన కొరికే కలిగాను సమస్తము ఆయన మూలంగా కలిగాను సమస్తము ఆయన కోరికే కలిగాను కాబట్టి విశ్వాసము కూడా ఆయన మూలంగానే నైన్టీన్ నైన్టీ టూ లో నేను ఈ వాక్యం జీవిస్తున్నా విశ్వాస మూలంగా నీతి మంత్రుడు విశ్వాస మూలంగానే జీవించను ఎట్లా అంటే మీకు బ్రదర్ దినకరన్ గురించి తెలుసా తెలుసు కదా బ్రదర్ దినకరణ్ సేవ ఆరంభించిందే ఈ వాక్యం ద్వారా ఆ రోజులలో నైన్టీన్ ఎయిటీస్లలో ఆయన సేవ ఆరంభమైందే ఇటువంటి వాక్యం ద్వారా ఇదే ఇదే వాక్యం ద్వారా ఆయన స్టార్ట్ చేసిండే స్టేజ్ మీద ఫస్ట్ టైము ఈ వాక్యం ద్వారా దాని తర్వాత చాలా పాపులర్ దేవుని సేవకుడు అయిపోయింది సరే దాని తర్వాత ఏమైనా అనేది నేను మీకు చెప్పాను దాని తర్వాత అన్ని కాంట్రవర్షీస్ కాంప్లికేషన్స్ అప్పులు డబ్బులు ధన వ్యామోహము ట్రాప్స్ లంచగొండితనము సొంత బిల్డింగ్స్ కట్టుకోవడము కాన్ఫిడెన్షియల్ గా బిల్డింగ్స్ పెట్టుకున్నాడు అవన్నీ బయటికి రావడము పెద్ద తలనొప్పి చెత్త చెదరం అయిపోయింది దాని తర్వాత పెద్ద యూనివర్సిటీ స్టార్ట్ చేసేది కారున్యా యూనివర్సిటీ అని ఆ కారునియా యూనివర్సిటీ ఈ దేశంలో యూనివర్సిటీస్ సెక్యులర్ గానే నడిపించాలంటే సెక్యులర్ గా అంటే అన్ని మతస్థులని సమముగా గుర్తించడమే సెక్యులరిజం ఒక సేవకుడు ఒక యాజకుడు మీరు బాగా అర్థం చేసుకోండి వినడానికి బాగుంటుంది సెక్యులరిజం కానీ అది సైతా నుంచి కుట్టింది బాగా అర్థం చేసుకోండి కొంతమంది అంటారు లేదు బ్రదర్ దేవుడే బుట్టిచ్చుండి ఆమెను అన్ని దేవుడే పుట్టిస్తాడు అన్ని దేవుడే కల్పిస్తాడు శవలు కూడా దేవుడే కల్పిస్తాడు ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా అన్ని ఆయననే కల్పిస్తాడు అన్ని ఆయననే పర్మిట్ చేస్తాడు కరెక్టే కానీ నువ్వు చేత చేసుకుంటున్నావు ఏంటంటే నీకు అప్పగించబడ్డ పిలిపోయింది నువ్వు చేస్తున్న పిలిపోయింది నేను ఆయన గురించి తప్పు లే ప్రపంచంలో సేవకులు అందరిట్లే తర ఓరల్ రాబర్ట్స్ ఆయన గొప్ప సేవకుడుండే ఆయన కూడా అద్భుతాలు విపరీతమైన అద్భుతాలు కానీ ఆయనకి కూడా అదే తలంపు బ్రదర్ దినకరన్ కూడా అదే తలంపు వచ్చింది ఓరల్ రాబోట్స్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ పెట్టి అందులో అన్ని ఈ లోకాతీతమైన కోర్సులు ఆరంభించాడు బ్రదర్ దినకరణ్ చేసింది కూడా అదే ఈ లోకాతీతమైన కోర్సులు ఆరంభించాడు లోకాన్ని సంపాదించుకుండే కోర్సులు ఆరంభించండు అన్ని టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఇట్లాంటి కోర్సులు అన్ని ఆరంభించు దాని తర్వాత ఏం జరిగింది తెలుసా ఆ కోర్సులని నడిపించడము అక్కడ అడ్మిషన్స్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ ని అపాయింట్ చేసుకోవడము అందులో మొత్తం నిమగ్నం మొత్తం టైం అంతా అంద మొత్తం టైం అంద పెట్టేసి చివరి వరకు దాని తర్వాత ఆయన ఆయన వెళ్ళిపోయాక ఎవరు పెట్టాల టైం ఆయన పిల్లలు పెట్టాల టైం అంతే కదా ఆయన పిల్లలు పెడతారు ఆయన పిల్లలు ఏం చేస్తున్నారు మొత్తం టైం దాంట్లో పెడుతున్నారు ఫుల్ టైం అందరూ పెడుతున్నారు ఎందుకో తెలుసా ఒక్కసారి నువ్వు పక్కకు జరిగితే ఏం జరుగుతుంది తెలుసా అది మొత్తం గందరగోళం అయిపోతుంది ఆ వ్యవస్థ మనుషులు దాన్ని పనికి రాకుండా చింపి కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది నువ్వు దేవిని సేవలో సమయం గడపాల్సింది పోయి దివారాత్రంలో ఆయన వాక్యాన్ని జనించాల్సింది పోయి అనేకులకు ఆయన సువార్తను పఠకించాల్సింది పోయి సెక్యులర్ కోర్సెస్లలో సెక్యులర్ వ్యవస్థలో నీ జీవితం అంతా వృధా అయిపోతుంది క్షేమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు బయటికి చెప్పేది నేను అక్షమైన ఆహారం కోరికే కష్టపడుతున్నా కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసే పని అదే పొలిటీషియన్స్ ని కలవాలా బ్యూరోక్రాట్స్ ని కలవాలా అదే గవర్నమెంట్ ఆఫారిటీస్ కలవాల పేరెంట్స్ ని కలవాలా స్టూడెంట్స్ ని కలవాలా కంపెనీస్ ని కలవాలా వాని వీని కలవాలా అంత టైం అంతా గడబోతుంది ఒక్కొక్క కనీసం గంట సేపు టైం ఇచ్చిన నీకు ఎనిమిది గంటలు ఎంత మందితో గడతా సమయం అంత వృధా అంత నిష్ఫులం దాని తర్వాత ఓరల్ రాబర్ట్ సొంత పెద్ద కొడుకు డ్రగ్స్ కి అలవాటు అయిపోయి డ్రగ్స్ కి అలవాటు అయిపోయి విచ్చల్విడిగా జీవించి ఆ వస్తున్న ట్రైన్ ముందు దుంకి నచ్చిపోయింది సూసైడ్ చేసుకుని దాని తర్వాత మొత్తం కురిగిపోయింది మొత్తానికి మొత్తానికి కురిగిపోయింది చూడండి సరే ఎందు అనొచ్చు ఆయన అట చేసినందుకు అట సమాప్తిలో వాళ్ళు విశ్వాస మూలంగా జీవించరు వాళ్ళు అనుకుంటారు నేను విశ్వాసం అనేసి కానీ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు అనే విషయాన్ని మనం హబక్కు గ్రంథం అంతా అదే విషయం చెప్తుంటాడు ఎందుకు వీళ్ళిట తెరు ప్రవ్వా అని ప్రశ్న చేస్తుంటాడు దేవుడిని ఎందుకు వీళ్ళిట తెర్రు నువ్వు ఎందుకు గమనున్నావు ప్రవ్వ అని ప్రార్థన చేస్తుంటాడు ఆయన ఆయన ప్రార్థన అంతా అరీతిగా ఉంటాడు హబకు నువ్వెందుకు ఇంకా గమనున్నావు వీళ్ళిట్టలమిడిగా జీవిస్తుంటే దేవుని బిళ్ళని చెప్పుకొని నువ్వు ఇంకెందుకు సైలెంట్గా ఉన్నావు అక్కడ అన్న విషయాన్ని హెచ్చరిస్తుంటాడా ప్రవచనం అంతా దానికి సంబంధించి కాబట్టి సరే యుగ సమాప్తిలో ఇటువంటి తలంపులని అన్నిటి తీసుకొచ్చేది సైతాంత్ ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి పక్కన ఉండవ చెప్తాడు నువ్వు ఇట్లాంటి పెద్ద వ్యవస్థ స్టార్ట్ చేస్తే ఎంతో మంది దేవుని బిడ్డలు లాభం పొందుతారు కదా ఎంతో మంది దేవుని బిడ్డలకి నువ్వు సీట్స్ ఇవ్వచ్చు కదా కాలేజీలో వాళ్ళందరూ మంచిగా చదువుకొని దేవుని కొరకు సాక్షి ఉండగలవచ్చు కదా నువ్వు కేవలం దేవుని బిడ్డలకి ఇవ్వలేవు సీట్స్ సెక్యులర్ సిస్టమ్ అంటేనే అది అర్థం అందరికీ సమానంగా అందరినీ సమంగా నువ్వు ట్రీట్ చేయాలా అందరికీ సమానంగా నువ్వు అడ్మిషన్స్ ఇవ్వాలా దాంతో ఏం జరుగుతుంది నువ్వు బాహాటంగా ధైర్యంగా అక్కడ వాక్యం చెప్పొద్దు అది రూల్ ఈ దేశంలో యూనివర్సిటీస్లల్లో వాక్యం చెప్పొద్దు ధైర్యంగా డైరెక్ట్గా ఎందుకంటే సెక్యులర్ కాబట్టి సెక్యులర్ అంటే మత అన్ని మతాలని సమంగా గుర్తించడమే సెక్యులరిజం అందరికీ సమంగా ప్రాధాన్యత ఇవ్వడమే సెక్యులరిజం కానీ ఆ సెక్యులరిజం ద్వారా ఏం జరుగుతుంది ఇంకొకటి సెక్యులరిజం అంటే ఏం తెలుసా అన్ని మతాలు ఒకటే అది సెక్యులరిజం ఏదైనా మార్గం ఎన్నుకో అది నేను రక్షణలో నడిపిస్తుంది అది సెక్యులరిజం పాస్టర్ సట చెప్తున్నారు ఇప్పుడు బిషప్ ఒకసారి చెప్తుంటే నేను విన్నాను కొంతకాలం క్రిందట క్రైస్తవులకి సిలువ ఎట్టన్న మార్గము హిందువులకి త్రిశూలము ఆ రీతిగా మార్గము అని చెప్తుంటే నేను విన్నా అంటే వేరే ఒక మార్గం కూడా ఉంది రక్షణ బంధడానికి ఒక బిషప్ ఎట్ట చెప్తే తన అనుచరులు ఎట్లా చెప్తారు ఆ బిషప్ కరెక్ట్ లేదా జోయల్ ఆస్టిన్ గొప్ప సేవకుడు వాళ్ళ నైన జాన్ మంచి భక్తుడు పెద్ద చర్చి కట్టిడు ఆయన చనిపోయినాక ఎవరిస్తుడు ఇరవై రెండేళ్లకే పాసర్ అయిండు అంత పెద్ద చర్చ యాభై వేల మంది కూర్చుంటారు ఒక్కసారి చర్చలో ఆయన బాహటంగా చెప్పింది ఈ విషయం ఏమని చెప్పిండంటే భారతదేశంలో వాళ్ళందరూ ప్రభుని నమ్ముకోలేదు కదా వాళ్ళు వాళ్ళందరు నరకానికి పోతారా అని ఒక ప్రశ్న వేస్తే పబ్లిక్లో ఏమన్నా తెలుసా దేవుడు వాళ్ళు ఎంత యథార్థంగా పూజ చేస్తుండ్రో అది చూస్తాడు కాబట్టి వారికి రక్షణ ఉంటుంది ఏ దేవతని పూజించినా ఏ దేవుని పూజించినా వారికి రక్షణ ఉంటుంది అని పబ్లిక్లు చెప్పిండు అప్పుడు నాకు అర్థమైంది ఇదంతా ఒకటే విధానం నువ్వు ఎంతమంది పాసాలను చేసుకున్నా వీళ్ళంతా ఒకటే విధానంలో ఉన్నారన్న విషయం మనుషులని ఆకర్షించుకోవడం కొరకు వాళ్ళు ఏమైనా చేస్తారు ప్రభుని ఆకర్షు ఎందుకంటే ప్రభు కనిపిస్తాడు వాళ్ళకి మనుషులను ఆకరించుకోవడం వాళ్ళకి ఎక్కువ ఇదైపోయింది కాబట్టి వాళ్ళని ఆకరించుకుండే విధానంగా వాక్యాలు చెప్పడము వాళ్ళకు తగినట్లు తయారు చేసుకోవడం వాక్యాలు అట్లా చేసుకోవడం ఇవన్నీ పిచ్చి పిచ్చి బోధలన్నీ బయటకు వచ్చినాయి ప్రభునే చూపించాలా అన్న విషయము మనం ఎప్పటికీ మర్చిపోదు నీ వాక్యం ఎప్పటికీ కూడా కలవరి శిలవ దగ్గరికే మనుషులను అక్కడ నీ ప్రభువు ఏరీతిగా శ్రమల నిందినవాడు అది నువ్వు చూపించాలా నీ వాక్యంలో లేకపోతే నువ్వు ఏ రీతిగా విశ్వాసంలో జీవిస్తున్నావు విశ్వాసానికి కరత ఆయన కదా ఆయన ఆయన దగ్గర తీసుకుపోవాల నువ్వు నీ వాక్య బోధ పఠనము కూడా కేవలము విశ్వాసంలోనే ఎదుగుతుండాలా ఆయన అక్కడ తీసుకుపోవాలా నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నా వాళ్ళందరినీ కలవరసలాగా తీసుకుపోవాలా నా దేవుని మందిరానికి నేను ద్వార పాలకునిగా ఉంటాన్నాడు దావిద్రాజ్ ఎందుకుంటాడు ఆయన హృదయంలో ఏముందో ఆలోచించండి నేను ఒక వాచ్మెన్ లాగా ఉండాలనుకుంటున్నాడు ఎందుకుంటాడు చెప్పండి ఎవరికైనా ఉంటుందా వాచ్మెన్ లాగా ఉండాలనేసి ఎవరికి ఉండదు నేను లోపల ఉండాలా పులిపిట్ట మీద నిలబడాలా నేను ఇంకా కానకల దగ్గర నిలబడాలా అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా అని అనుకుంటారు కానీ వాచ్మెన్ లాగా ఉంటానా కానీ ఒక గొప్ప రాజు అంటున్నాడు నేను వాచ్మెన్ లాగా ఉండాలనుకుంటున్నాను ఎందుకు దేవుని మందిరానికి వాచ్మెన్ లాగా ఉండాలంటే అర్థమైంది అందరినీ లోపలి తీసుకొని అది హృదయ పరిస్థితి ఒక గొప్ప రాజు అయ్యి ఆయన హృదయ పరిస్థితి ఆ రీతిగా ఉందన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం సరే హబకుక్కు గ్రంథం గురించి మనం ఇప్పుడు పోద్గతం ధ్యానిస్తున్నాం అంటే ఇంట్రొడక్షన్ హబకుక్కు అనే ప్రవక్త గురించి ఎక్కువ చరిత్ర కనిపించదు ఎక్కడ కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హబకుక్కు యోసియా అంటే మనం జఫన్యా కాలం చూసినాం కదా జఫన్యా కాలం కూడా యోసియా కాలానికి సంబంధించింది యోసియా అనే ఒక చిన్న రాజు ఎనిమిది ఏళ్ళకే రాజు వాడు అతని కాలంలో జఫనియా ప్రవచించినట్టు మనం చూస్తాం అదే రీతిగా హబ్బకుకు యోసియా చనిపోయినాక తన కొడుకు రాజైనప్పుడు ఆయన కాలంలో ప్రవచించినట్టు మనం చూస్తాం కాబట్టి యోసియా కుమారుడైన యహోయాకీము అనే రాజు కాలంలో హబ్బకుకు ప్రవచించాడు ఎప్పుడు ఆరు క్రీస్తు పూర్వపు కాలం ఇతను ప్రవచించట్లు మనం చూస్తాం హబక్కుకు అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ ప్రకారంగా దాని అర్థం ఏంటంటే హబక్కుకు అంటే ఎంబ్రేస్ అని ఇంగ్లీష్ రాయబడింది ఎంబ్రేస్ అంటే కౌగులించుకొనడం లేక అలింగనం చేసుకోవడం కౌగలించుకొనడం అనేది అంటే తెలుగు భాషనే కాబట్టి అలింగనం అంటే సరిగా అర్థం కాదు అలింగనం అంటే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది మనకి కానీ అలింగనం అంటే కౌగిలించుకున్నడం అన్నాడు అర్థం కాబట్టి బాగా అర్థం చేసుకోండి శ్రమల అన్ని ముగించినాక దేవుని బిడ్డలందరూ వారి వస్త్రములను శ్రమల కాలంలో గొడపిల రక్తంలో ఉతుక్కున్నాక దేవుని సన్నిధికి తిరిగి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళని అలింగనం అంటే కౌగిలించుకుంటాడు తన బిడ్డల్ని శ్రమల పాలై అందరూ హతసాక్షులై ఆయన సన్నిధికి వచ్చినాక అప్పుడు వాళ్ళని హత్తుకుంటాడు ప్రభు అంతవరకు హతుక్కో ఎందుకు వాళ్ళు అంతవరకు వాళ్ళ వస్త్రాలు ఉతుక్కోలేదు అదే ప్రవచనం మేము ఉతుకున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఉతుక్కోలేదు బాగా అర్థం చేసుకోండి నీ రక్షణ కొనసాగించుకోవాలా నీ రక్షణ కొనసాగించుకోవాలా అంటే ఉతుక్కోవడం అంటే ఒకసారి ఉతుక్కుంటూ అయిపోయినది కాదు అది నీ జీవితాంతము సంపూర్తి చెందుతనే ఉండాల నిశ్వాసంలో జీవించడం అంటే అర్థం అది కాబట్టి రక్షణ పొందిన అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ లోక అతీతంగా జీవిస్తే వాళ్ళ రక్షణ పోగొట్టుకున్నట్టే రక్షణని కొనసాగించుకోవాలంటే దాన్ని దాన్ని పుట్టించిన వాడు విశ్వాసాన్ని పుట్టించిన వాడిని తట్టు చూస్తూ నీ రక్షణని సంపూర్తి చేసుకోవాలా ఆయన చెప్పిన మాటలు గైకొని దాని ప్రకారంగా జీవిస్తేనే నువ్వు సంపూర్తి చేసుకున్నట్లు లేకపోతే ఒక పాస్టర్ ఈ మధ్య చాలా వెరీ ఫేమస్ పాస్టర్ కొన్ని లక్షల మంది ఒక్కసారే కూర్చొని వింటారంట వాక్యం ఆయన అంటున్నాడు ఒక్కసారి రక్షణ పోతే చాలు ఇంకా మీకు పర్మనెంట్ గా గ్యారంటీ పర్లోకం గోడం ఆయన చెప్తున్నాడు ఆయన దగ్గర పోయి వచ్చినాయని నా దగ్గర వచ్చి చెప్తున్నాడు ఆ పాసేట్లా చెప్తున్నాడు నాకు మంచిగా అనిపించింది సార్ అంటున్నాడు ఏం మంచిగా అనిపించింది అంటే నువ్వు ఒక్కసారి రక్షణ పొందితే చాలు ఇంకా నువ్వు తర్వాత ఎన్ని పాపం చేసినా అన్ని మాఫ్ అయిపోతాయంట అట్లా చెప్పిండంట పబ్లిక్లా అక్కడ వాళ్ళందరూ చక్కటిలో కొడుతున్నారంట అంటే బాగా అర్థం చేసుకోండి మనుషులకు చాలా ఇష్టం అది నువ్వు ఒక్కసారి రక్షణ పొందినావు కాబట్టి నువ్వు నీతిమంతంగా తీర్చబడ్డావు ఇంకా నీకు ఏమి సమస్య నీకు ఏం కదువు ఉండదు నువ్వు ఎట్లా జీవించినా చివరికి నువ్వు పలవరాజం పోతావు అని చెప్తే నీకు ఎట్లుంటది విచ్చని జీవిస్తావా లేదా నిర్లక్ష్యంగా జీవిస్తావా లేదా కానీ నిర్లక్ష్యమైన జీవితమే కదా అందరినీ శమలపాలు ఇన్ని ప్రవచం మనం చూస్తున్నాం ఇన్ని రోజుల నుంచి ప్రతి ప్రవచనంలో దేవుడి బిడలు నిర్లక్ష్యంగా జీవించడం వల్లనే కదా వాళ్ళ శమలపాలైంది శత్రురాజికి ఎందుకు అప్పగించండి వాళ్ళు నిర్లక్ష్యంగా జీవించినందుకు ఆయన ధృనీకరించారు నిర్లక్ష్యమైన జీవితం త్రుణీకరించడం చివరికి క్రమేణా స్టెప్ బై స్టెప్ నిర్లక్ష్యమైన జీవితం స్టెప్ బై స్టెప్ ఈ ఉదాహరణకి ఈ రోజు మీరు బైబుల్ చదివారు రేపు చదివారు ఎల్లుండి చదివారు ఇంకో వారా తర్వాత అసలు బైబుల్ కనిపించదు నీకు మైండ్ లో ఉండదు ఈ లోకాతిథిగా జీవిస్తావు ఆయన స్వరం ఎప్పుడు వినాలా నువ్వు విశ్వాసంలో వన్ వీక్ విశ్వాసం పోయినట్టే కదా నీ ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినకపోతే నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది ఆయన స్వరం గాలిలో వచ్చేది కాదు దర్శంలో వచ్చేది కాదు ఆయన స్వరం ఇక్కడ ఉంది బైబుల్లో కాబట్టి ఈ వాక్యం నువ్వు కాలము విశ్వాసంలో జీవిస్తాను కాబట్టి ఎప్పుడైతే ముస్లిం ముచ్చట తరుతావో నీ విశ్వాసం పోతుంది బైబుల్లో లేని వాక్యాలు జనిస్తే నీకు విశ్వాసం ఉండదు అప్పుడు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రాదు ఎందుకు యాకోబు రాష్ట్ర పత్రికల్లో ఎంత తేటగా చూస్తాం ఈ వాక్యం విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరిని రోగిని విశ్వాసితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కాబట్టి నువ్వు అవిశ్వాసమైతే నీ ప్రార్థనకి విజయం రాదు స్వస్థతలు రావు సరే మనకు తెలుసు స్వస్థత అనేది ఆత్మీయమైన విషయం అనేది శరీరానికి కూడా సంబంధించింది ఎందుకంటే ఆయన పొందిన కాలచేత మనకు స్వస్థ హెజకియాకి స్వస్థత వచ్చింది ఆ యశ భక్తుడు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి స్వస్థత జరిగింది ఆ అర్జునపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండు మీద పెడితే పుండు మారినాకైనా స్వస్థత అయి పదిహేన పదిహేడు సంవత్సరాలు బ్రతికిండు చివరి తిరిగి దేవుడు స్వస్థత వస్తుంది శరీరమైన కూడా ఉంది కానీ అన్నిటికంటే ముఖ్యమైనది భయంకరమైన వ్యాధి గలది ఏంది నీ హృదయం హృదయం బహు భయంకరమైన ఘోరమైన వ్యాధి దానికి స్వస్థత అసలైన స్వస్థత అది స్వస్థత అనేది ఆత్మీయమైంది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆత్మీయమైన స్వచ్ఛత దాని తర్వాత శరణ్ స్వస్థత నువ్వు శరణి స్వస్థత పొందుకొని నీ హృదయానికి అట్లనే రోగం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులు పర్వరాజం కదా కాబట్టి ఇవన్నీ మనకి దేవుడు ముందుగానే చూపించి హబకుకు అంటే శమల గుండా పోయిన వాళ్ళందరినీ దేవుడు చివరికి ఆయన సైన్లో కనిపించుకొని తన బిడ్డల్ని కౌగలించుకుంటాడు అన్న విషయం కాబట్టి హబక్కు అంటే ప్రభువు నిన్ను అలింగనం చేసుకును లేక హత్తుకొను అన్న విషయం రఘు తప్ప ఎవరు మనల్ని హత్తుకోరు అన్న విషయము మనం అర్థం చేసుకోదాం ఆశ్చర్యంగా హబ్బకుకు గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు ఈయన ఎనిమిదవ ప్రవక్త లాగా కనిపిస్తుంటాడు అన్ని లెక్క చూస్తే చిన్న ప్రవక్తల గురించి కొన్ని నెలల మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ చిన్న ప్రవక్తలలో హబ్బకుకు అనేవాడు ఎనిమిదవ ప్రవక్త కాబట్టి ఇప్పుడు మీకు అర్థం కాల ఎనిమిది అంటే ఏంది పాతవి గతించిన ఇదిగో సమస్తము క్రొత్తమైంది ఏడు వారానికి ఏడు రోజులు సోమవారం అంటే కొత్తది పాతది గతించింది క్రొత్తదన్నట్టు ఎనిమిదవది ఎప్పుడు క్రొత్తగా ఉంటుంది ఎనిమిదవది వింతగా ఉంటది ఎనిమిదవది వింతగా ఉంటది కొంతకాలం తర్వాత నేను మీకు చూపిస్తే ఎప్పుడు కాదు ఏడు సంఘాల గురించి మనం ఎన్నిసలు ధ్యానించినాం ప్రారం గంధంలో ఏడు ఉన్నాయి పౌలు స్థిరపరిచినాయి ఏడు సంఘాలున్నాయి ఏడు వెంబరిస్తుంటాయి మనల్ని పౌలు తన జీవితకాలం కష్టపడి ఏడు సంఘాలని బలపరచాడు ఆయన తర్వాత ఆయన్ని శిథిలం ఎక్కనే ఈరోజు లేవా సంఘాలు బాగా అర్థం చేసుకోండి రోమా సంఘం లేదు ఎఫ్ఎస్ఈ సంఘం లేదు కొరతీ సంఘం కనిపించదు నీకు అర్థమవుతుందా మీకు ఇంకేం సంఘాలున్నాయి పేర్లు చెప్పండి గలతీ తెలోని ఇవి ఏమిగా అనిపించావు మీకు సంఘాలు ఆ చర్చిలు బిల్డింగ్స్ గిల్డింగ్స్ ఎన్ని పోయినాయి అవి అదొక భాగం రెండవ భాగం బాగా తీసుకోండి ఫస్ట్ సెవెన్ చర్చిలు అవి ఫస్ట్ సెవెన్ చర్చిలు అవి ఈరోజుకి లేవు అడ్రస్ లేవు దాని తర్వాత యోహన్ ద్వీపంలో దర్శరీతిగా దేవుని దర్శనం చూసి రాసిన ప్రగఢ గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి ఫిలదెల్ఫియా మొదలుకొని తుయతయర సార్దీస్ స్ముర్న లవోదకియా అవన్నీ సంఘకాలలు ఏడు సంఘాలు చేస్తాం ఈ రోజుకి లేవు ఆ సంఘాలు ఈరోజుకి లేవు పంతొమ్మిది వందల సంవత్సరాల వరకు ఉండే ఏసో కాలం నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల సంవత్సరం మనం మన తాత కాలం అంటే మీ మీ తాత అంటే మీ తాత ముతాత ముతాత పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉండొచ్చు మీ తాత నైన్టీన్ వరకు ఉండి నైన్టీన్ ఫార్టీస్ లో పుట్టిండొచ్చు మీ తాత లేక నైన్టీన్టీ ప్రాంతంలో పుట్టించు మీ తండ్రి నైన్టీన్ ఫిఫ్టీస్ లో పుట్టిండచ్చు అంటే మీ తాత లేక మీ ముత్తాత కాలం వరకు వాళ్ళున్నారు కానీ నైన్టీన్ సెంచరీ నుంచి ఆ సంఘాలు మొత్తం కులగొట్టేశారు టర్కీ దేశంలో ఉండే టర్కీ టర్కీ అంటే ఈ ముస్లిం దేశం కదా అది టర్కీ దేశము గ్రీసు దేశము మధ్యలో ఉండేది ఈ సంఘాలు ఏడు సంఘాలు ఈ రోజు లేవు అన్ని బిల్డింగ్స్ కూలిపోయినాయి దాని ఆ సంఘంలో ఉండే కొంతమంది సంఘస్లున్నారు అంటే పుట్టిన వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళందరినీ టర్కీ దేశాల నుంచి గ్రీస్ దేశానికి తరలించేసారు అంటే ఈ ఏడు సంఘాలలో ఉన్న ఒకప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలు మన మళ్ళు మన రెండు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళందరినీ గ్రీస్ దేశానికి వాపసు పంపించేసారు ఈరోజు లేరు ఈరోజు ఆ బిల్డింగ్స్ లేవు ఆ చర్చిలు లేవు ఆ మనుషులు అసలే లేరు ్రౌండ్ లెవెల్కి ఒక్క జ్ఞాపకంకి లేకుండా ఒక్క చిహ్నం కూడా మనకి జ్ఞాపకంగా రాకుండా ఆ సంఘాలు లేకుండా పోయినాయి కానీ ఆ సంఘాలు ఎట్లా జీవించినాయి వాక్యం అయితే ఉంది కదా అవి ఎంత భయంకరంగా ఉన్నాయి అవాటన్నిటినీ నేను శిక్షిస్తాడు నీ దీపం నేను తీసేస్తా అన్నాడు నువ్వు నిన్ను నిన్ను ఉమివేస్తాడు నువ్వు నిలివెచ్చనగా ఉంటే నిన్ను ఉమివేస్తాడు అంటే నిన్ను విడిచిపెట్టేస్తాడు నిన్ను నేను నాలో పెట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు నిన్ను నేను భరించలేకపోతున్నాను అంటున్నాడు ఆ సంఘాలు ఆ రీతిగా తయారైన విషయం అయితే ఎనిమిదవ సంఘము నేను మీకు అవన్నీ చూపిస్తా ఇప్పుడు కాదు ఎనిమిదవ సంఘము కాలంలో మనం ఉన్నాము ఇప్పుడు ఇది ఆ మొదట ఉన్న ఏడుకి భిన్నంగా ఉంటుంది ఇది ఇది చాలా వింతగా ఉంటుంది ఆ ఏడు సంఘాల గుణగణాలు మీరు బాగా అర్థం చేస్తున్నారు కానీ ఈరోజు ఉన్న సంఘము ప్రపంచమంతట వింతగా ఉంటుంది ఇది ఏడు నుంచి కానీ ఎనిమిదవది వింతకరమైంది అని ప్రణాలు చూపిస్తాను నేను మీకు ఒక వాక్యం కానీ ఇప్పుడు అవసరం లేదు అది మనం హబకు గ్రంథం గురించి జరిస్తున్నాం కానీ ప్రపంచంలో క్రైస్తవ సంఘము ఆ ఏడిటికి భిన్నంగా తయారైంది ఇది దేన్ని పూజిస్తుందో దాని తెలియదు ప్రభు మనం జ్ఞాపకం చేసిండు అమ్మా మీరు ఏమి మీరు దేన్ని ఆరాధిస్తున్నారో మీకు తెలియదు మీరు తెలియనిదని ఆరాధిస్తున్నారు మేము తెలిసిందని ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ ఎనిమిదవది వింతది కొత్తదే కానీ వింతది సరే మనం ఇప్పుడు అట్టద్దు కానీ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రమల గుండా పోయే క్రైస్తవ సంఘంకి సంబంధించిన విషయాలు హబకు గ్రంథంలో రాయబట్టాయన్న మనం అర్థం చేసుకోవాలి కాబట్టి హబక్కు యహోయాకీము అనే రాజు కాలంలో తను ప్రవచించినట్లు మనం చూస్తుంటాం అయితే ఇంకొక చరిత్రలో ఏందంటే ఎలీషా ఎలిషానే ఎలిషా కాలమేనా ఏలియా కాలం ఏలియా అనుకుంటా మీరే చెప్పాలా ఎలిశాకాలమాషాకాలం అనుకుంటా ఒక చిన్న బాలుడు తలనొప్పితో చనిపోతాడు ఎలిషాకాలమేనా ఆ చిన్న బాలుడే హబకు అనే ఒక చరిత్ర ఒకటి ఉంది అది ఎంత మంది నిజమో నాకు కూడా తెలియదు కానీ ఆ చిన్న బాలుడు ఆ శునమిరాలు కదా వాళ్ళ తల్లి పేరు ఆ చిన్న బాబు పేరు ఆయన వృద్ధాప్యంలో ఉంటారు భార్య భర్తలు ఇద్దరు వాళ్ళకి పిల్లలు ఉన్నారు సునమిరాలనుంది కదా అంటే సునేము అనే ప్రాంతానికి సంబంధించిన ఆయమే ఆమె భర్త పెరగలేదు కరెక్ట్ కానీ వాళ్ళకి ఈ యొక్క ప్రవక్త వారికి ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో అద్భుతం జరిగినట్టు మనం చూస్తాం వృద్ధాప్యంలో కూడా వాళ్ళు ఒక బిడ్డని కనగలిగినారు దేవుకి అది సాధ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది సరే పాత నిబంధన కాలం నెరవేరింది కాబట్టి మా కాలంలో నెరవేరాలంటే కష్టం బాగా అర్థం చేసుకోండి పాత నిబంధన కాలం నెరవేరింది మా పాత నిబంధన కాలంలో ఎందుకు నెరవేరిందంటే మీరు ఆ విషయం బాగా అర్థం చేసుకోదా ఆ రోజులలో పరిస్థితులు అరీతిగుండే ఇంకా వేరే వేరే అవకాశం లేదు ఈ రోజుల్లో చాలా అవకాశాలున్నాయి కదా ఈ రోజుల్లో చాలా అవకాశాలున్నాయి అరులో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు కూడా తప్పకుండా జరుగుతుంది కానీ ఇప్పుడు జరగాల్సింది కొత్తది పాతవి గతించిన పాతదేంది రక్త సంబంధంతో గూడినదేంది కాబట్టి క్రొత్తది ఆత్మకు సంబంధించింది కాబట్టి పాతవి మనకొద్దు పాత విధానాలే కావాలా అనే ప్రయాసంతో కాలం ముగించుకోవద్దు మనం మనము కృతదానికి వరకు ప్రయాసపడుతున్నాం కదా కృతదంతా ఆత్మీయమైంది బైబుల్ అంతా ఆత్మీయమైన విషయాల గురించే మనల్ని హెచ్చరికలాగా చెప్పబడింది అనే విషయం మనం చూస్తున్నాం కాబట్టి అబ్రంథం దేనికి సంబంధించిందంటే శ్రమల గుండా పోతున్న క్రైస్తవ సంఘంకి హెచ్చరికలాగా చెప్పబడింది మీరు శ్రమల కానీ మీరు జీవించాల మీరు నీతి కానీ శ్రమల కానీ మీరు జీవించాలంటే మటుకు మీకు విశ్వాసం మీరు ఎందుకు శమల పాలైనారు మీరు విశ్వాసంలో లేరు కాబట్టి మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టారు కాబట్టి శమల పాలైనరు కాబట్టి ఇప్పుడు మీరు శమలకుండా పోతున్నారు కాబట్టి మీరు జీవించాలంటే మీకు ఖచ్చితంగా విశ్వాసం అవసరము అన్న విషయాన్ని హెచ్చరికలాగా ఈ యొక్క ప్రవక్త రాష్ట్రా చూస్తున్నాం సరే మొదటి అధ్యాయం అంతా ఏ రీతిగా ఈ యొక్క దేవుడి బిడ్డలన్నీ శత్రువుకి అప్పగిస్తాడు అన్న విషయాన్ని గురించి చెప్పబడింది ఇది మనకి ఎన్నిసార్లు అర్థమైంది ఆయన తీర్పు ఆయన తీర్పు ఏ రీతి ఉంటుంది అన్న విషయాన్ని ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసి మొదటి అధ్యాయం అంతా చూడండి ఒకసారి ఐదవ వచనంలో ముఖ్యంగా నాలుగవ వచనము చివరి భాగం చూడండి నాలుగవ వచనము చివరి భాగము భక్తిహీనులు వచ్చి భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు ఈ విషయం మీకు అర్థమవుతుందా భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు న్యాయము చెపోవచ్చున్నది సరే మీర దేవుడు తన బిడ్డల్ని దాచుకుంటాడు కాపాడుతాడు కంచవేస్తాడు అని మనం ధ్యానిస్తాం కదా కానీ ఇక్కడ ఏముంది భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకొందరు కదా సరే ఈ భక్తిహీనులు ఎవరంటే కల్దీయులు అని తర్వాత చూస్తాం మనం వచ్చేవారం దీర్ఘంగా చూస్తాం ఆ విషయాలు కల్దీలు దేవుడు లేపుతున్నాడు ఈ యొక్క హబకు గ్రంథంలో నేర్చుకోవాల్సిన విషయం కల్దీలు మీకు తెలుసు కదా కల్దీలు ఎవరు చెప్పండి అందులో నుంచి ఒక ఆయన వచ్చిండి బయటికి కొంతకాలం క్రిందట అబ్రాహము అక్కడ నుంచి వచ్చినవాడే కల్దీల నుంచి వచ్చినవాడే కదా ఆయన అక్కడి నుంచి వచ్చినవాడు ఆయన బయటకు వచ్చినాక కల్దీలిని విడిచిపెట్టి వచ్చినాక దేవుడు అతను ఆచరించినాక తన సంతానం వాళ్ళు ఆ వాగ్దన దేశాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు అదే దేశస్తులని వీరి మీదికి పంపిస్తుండడు దేవుడే దేవుడే ఏర్పరచుకున్నాడు కల్దీలని ఇక్కడ చూస్తాం ఈ అధ్యాయం అంతా కాబట్టి మనకి ఇంకా బాగా అర్థమవుతుంది పేద రాసిన మొదటి పత్రిక ఇష్టమా మనం నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఏంటి అది చెప్పండి తీర్పు దేవుని ఏంటి వద్ద ఆర కాలము వచ్చి ఉన్నది వచ్చి ఉన్నదా అది వచ్చి ఉన్నది ఎప్పుడున్నది ఆల్రెడీ వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ పొంది ఉన్నారు వీళ్ళు తీర్పు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ మాకు కాలము వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ కాలం వచ్చేసింది అందుకే ఆ ఏడు సంఘాలు లేవు పౌలు ఏర్పరిచిన పౌలు స్థాపించిన ఏడు సంఘాలు లేవు వాటికి తీర్పు వచ్చేసింది అదే రీతిగా ఆ పౌలు సేవ ద్వారా అనేక మంది భక్తులు ఇప్పుడు అపోలో గురించి మనం ధ్యానిస్తాం కదా అపోలో ఆ ప్రాంతానికి సంబంధించినవాడు గ్రీసు దేశానికి సంబంధించిన వాడు గ్రీసు దేశాడు అపోలో కాబట్టి ఈ ఏడు సంఘాలు గ్రీస్ దేశంలో ఉన్న సంఘాలు అవి ఒకప్పుడు ఏవి ప్రడం గందల చూసే సంఘాలు ఎఫ్ఎస్సి స్ముర్న ఫిలెల్ఫియా పెర్గమా తుయతైరా సార్దిసు లవోదికి అవి బిల్డింగ్స్ కూడా కూలిపోయినాయి నేను ఇంటర్నెట్ లో చూసిన ఒక రోజు కొంతకాలం కింద ఎప్పుడు కాదు వీటన్నిటి గురించి చరిత్ర చూస్తే ఒక స్తంభం ఉంది ఇంత ముక్క ఉంది అంతే రూఫ్ తక్కిందంతా పోయింది ఎక్కడ పోయిందో లేదు కింద ఏమి లేవు బండాలు గిన్నెలు ఏమి లేవు ఏ డిజైన్స్ లేవు లవద్య తుయతయర్ అనే చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ అంత కూలగొట్టేసారు టర్కీ దేశస్తులు ఆ ముస్లిం ఇన్వేడర్స్ ముస్లిం రాజులు ఈ లోకాన్ని రాజ్యం వెళ్ళే కాలంలో అన్నిటినీ కూలగొట్టేసారు అడ్రస్ లేకుండా ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే విగ్రహారధన అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు విగ్రహారధన అంటే మనకి ఇష్టం ఉండదు ఎందుకంటే బైబిల్ లో ఉంది విగ్రహారధన దేవునికి అసహ్యం అనేది నన్ను మీరు దేంతో పోల్చండి రైష గ్రంథం నల్బాధ్యాయంలో మనం దేంతో కూడా పోల్చలేం మన ప్రభుని విగ్రహారధన చేయడం వలన మూడు నాలుగు తరముల వరకు శిక్ష ఉంటుంది అన్న వాక్యం మనం చూస్తాం కదా మిరుగమ్మా కాండంలో కాబట్టి మనకు నచ్చదు సరే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ తలం పూజడానికి ఈ మందిరాలు విగ్రహాలు లాగానే అనేసి వాళ్ళన్నింటినీ కూలగొట్టుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల సంవత్సరాలు అంటే వాళ్ళ ముస్లిం రాజ్యుల పరిపాలన ఆరు వందల సంవత్సరాలకి ఆరంభమైంది ప్రవక్త ఆరు వందల ఆరంభమిస్తాడు ఏసు ప్రభు పుట్టి చనిపోయి వెళ్ళిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత బురుతుడైనా అంటే అప్పటికి దేవుని యొక్క సువార్త ప్రపంచమంతటా విస్తరించి ఆరు వందల సంవత్సరాలు తర్వాత ప్రవక్త ముస్లిం ప్రవక్త అయిన ఆయన గుర్తాడు కాబట్టి ముస్లింస్ ఏమంటారంటే అవన్నీ చెడిపోయినాయి మీ పుస్తకాలు అన్ని చెడిపోయినాయి అంతా చెడిపోయింది తారుమారైపోయింది అంత కలుషితం అయిపోయింది అందుకే దేవుడు స్పెషల్ పుస్తకం ఇచ్చండి మనకు ఇప్పుడు మనం దీన్నే పాటించాలా అని వాళ్ళు చెప్తారు బాగా అర్థమవుతుంది మీకు మీరేం పెస్తారు త్వరలో వచ్చి చెప్తారు బైబుల్ అంతా పొల్యూట్ అయిపోయింది అదంతా చెడిపోయింది వాళ్ళంతా దాని చెడగొట్టేసిండ్రు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉంది కరెక్ట్ బైబుల్ కాదు అందుకనే దేవుడు ఇంకోటి స్పెషల్ బైబుల్ ఇచ్చిండు దాన్నే కురాన్ అంటారు అప్పుడు మీరు ఏమంటారు ఎట్లా కొట్లాడతారు కొట్లాడేది కాదు ఇది కానీ వాళ్ళు చెప్పాలా లేదా కరెక్ట్గా మనం చెప్పాలా ఎట్లా చెప్తారు మీరు ఏ స్ప్రావు చావనే లేదు అనే శిష్యులు దాస పెట్టినరనే అని వాళ్ళు చెప్తారు అంటే ఎప్పుడు డైరెక్ట్ అటాక్ చేస్తారు వాళ్ళు మన ప్రభు మరణం విషయం అటాక్ చేస్తారు వాళ్ళు మీరు ఎట్లా ఎదుర్కొంటారు అవి ఆరు వందల సంవత్సరాల తర్వాత మీ పుస్తకం వచ్చింది ఆయన చనిపోలేదనేసి మీరు చెప్పగలరు వాళ్ళకి ఎవరికి తెలియదు ఆరు సంవత్సరాల తర్వాత ఆయన పుట్టిండని ఇంకా వాళ్ళు చదవరు అది వాళ్ళు వాళ్ళకి రెడీమేడ్ పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు చదివి మీరు ఎదురుకొస్తారు కానీ మీరు వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు కాబట్టి మీకు చాలా అవసరం మీ విశ్వాసంలో మీరు జీవించాలంటే మటుకు మీకు అవన్నీ ఆ సత్యాలు బాగా అర్థం కావాలా ఆయన తీర్పు దేవుని ఇంటి వద్ద కాలము వచ్చి ఉన్నది కాబట్టి రెండు వేల సంవత్సరాల నుంచి తీర్పు పొందుతూనే ఉంది క్రైస్త సంఘం ఆ తీర్పు సంపూర్తి అయ్యే కాలానికి మనం ఉన్నప్పుడు మన కాలంలో అది సంపూర్తి కాబోతుంది అంటే ఫినిష్ కాబోతుంది ఎందుకంటే ఇప్పుడున్నది ఎనిమిదవ సంఘము అది ఇంతకు ముందున్న వాటి అన్నిటికంటే భిన్నంగా ఉంది ఎక్కడ మీరు జ్ఞాపకానికి వస్తుంది మీరు చదివిన వాక్యాలు ఎక్కడన్నా ఎనిమిదవది కొత్తది కానీ వింతది అది వాటికి భిన్నంగా ఉందంటే అది అందుకే పౌలు జ్ఞాపకం చేసి మీరు వేరే ఒక సువార్థాన్ని ప్రకటిస్తున్నారు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నారు అని హెచ్చరించండు ఎందుకు హెచ్చరించండు అది వింతగా ఉంది ఆ మొదట ఉన్న ఏడు ఏసు ప్రభునే సేవించినాయి కానీ సంపూర్ణంగా సేవించలేకపోయినాయి ఇప్పుడుంది భిన్నమైంది అసలు ఏసు ప్రభు అది ఆయన పేరు తీసుకుంటుంది కానీ ఆయనను సేవిస్తలేదు అది ఆ ముందున్న వాటి కంటే అతి భిన్నంగా ఉంది ఆపోజిట్ గా ఉంది ఆ సంఘం సరే దానికి సంబంధించిన విషయాన్ని మీకు ఇప్పుడు తర్వాత చూపిస్తాను కానీ మీరు కొంత దాన్ని ధరించడం నేర్చుకోండి కాబట్టి మొదటి అధ్యాయము ఐదో వచనంలో దేవుడు అనులను లేక భక్తిహీనులైన కల్దీలను నీతి అని చెప్పుకుంటున్న దేవుని బిడ్డలని చుట్టబోతుండ్రు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి నువ్వు నిజంగా నీతిపరుడు అయితే నీతిపరుడు అంటే ఏం చెప్పండి నీటి నేను ప్రభుత్వ నేను ప్రభుత్వ వెంబడిస్తున్నాను నువ్వు ప్రభుని నమ్ముకుంటే వెంబడిస్తావు కదా వెంబడించడం అంటే ఏం చెప్పండి వెంబడించడం అంటే పేతున్నట్టు పేతుడు నువ్వు నిజంగా నేను ప్రేమిస్తున్నావా ఫస్ట్ పాయింట్ నీతి ఆయన ప్రేమని నువ్వు స్వీకరించాలా నీతి నువ్వు నిజంగా నేను ప్రేమిస్తే నువ్వేం చేయాలా నా గొర్రీ కాయి అది అక్కడ పాయింట్ ను నిజంగా నేను ప్రేమిస్తే ఆయన గొర్రెలను కాయాలా ను గొర్రెలం కాయిస్తలేవంటే నువ్వు నిజంగా ప్రేమిస్తావా రివర్స్ పోండి ఇప్పుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయి నేను గొర్రెలను కాస్తలేను అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఆయనని ప్రేమిస్తలేవు ఆయనని ప్రేమించినప్పుడు నువ్వు నీతి మంతు నీ నీతి పోగొట్టుకుంటున్నావు ఆయన మాట వినకుండా నువ్వు నీతి మంతువి ఆయన ఆజ్ఞ నేను పాటించకుండా నువ్వు నీతి జీవించలేవు నువ్వు నిజంగా నీతిమంతును అనుకుంటే నిజంగా క్రైస్తవం అనుకుంటే నిజంగా రక్షణ పొందిన వాడవైతే ఆయన చెప్పిన మాటలను గైకోని వాటి ప్రకారంగా జీవించాలా ఒకటే కాదు నేను యథార్థం ఉంటాను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు సండే రెగ్యులర్ గా చర్చిపోతాను ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కానీ ఆయన చెప్పినవి నువ్వు నిజంగా చేస్తలేవు ఇవేవో ఆచారానికి సంబంధించినవి కానీ అసలైన నువ్వు చేస్తలేవు ఏంది అసలైన ఈ లోకాన్ని నమ్ముకోవద్దు ఈ లోకాన్ని ఆశ్రయించదు నువ్వు చేస్తున్నావా ఈ లోకంలో దేన్ని ఆశించొద్దు దానికి విరోధంగా ఉన్నవా ధన వ్యామోహం కలిగినవా ధనాన్ని ఆర్జించకుడి అనడా లేదా కాబట్టి ఇవన్నీ ఆపోజిట్స్ కదా మళ్ళీ దానికి తగినట్లు జీవించలేకపోతే ఎక్కడ ఉంటుంది నా మాటలు గై కొనకపోతే నా వారు కారు అనడు మరి కాబట్టి మళ్ళీ నా గొర్రెలు నా స్వరం వినను నువ్వు నిజంగా గొరవైతే ఆయన స్వరం ఎందుకు వినలేవు నువ్వు నిజంగా గొరవైతే ఆయన స్వరం వింటే ఆయన ఎక్కడ ఉండవు ఆయన ఎక్కడ పోతే గొర్రెలు అక్కడ పోతా ఉంటాయి కాబట్టి నీ హృదయం కూడా ఆ నీతికి ఉండాల కాబట్టి ఆయన కల్దీలను చాలా కంత్రీ మనుషులు వీళ్ళు చాలా కఠినమైన మనుషులు వీళ్ళు కల్దీళ్ళు వాళ్ళని దేవుని పిడల మీదకి దేవుడే లేపబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనకి ఎప్పుడన్నా వృత్తుంటది దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది ఆ రీతిగా అయితే ఈ లోకంకి ఏ రీతిగా తీర్పు తీర్చబోతున్నాడు మీరు చూడండి వాక్యం మొదటి పేతురు రాష్ట్ర పత్రిక నాలుగవ దేము పదిహేడవ వచ్చినా చూడండి తీర్పు దేవుని ఇంటి యొద్ద కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే మన యొద్ధ బేసుకోండి మన యొద్ధ అంటే ఎక్కడ ఆరంభమవుతుంది దేవుని మందిరంలో మన యొద్ధ అంటే దేవుని మందిరంలో ఆరంభమై మన యొద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును అంటే రెండవ గుంపు అది మొదటి గుంపైంది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు దేవుని స్వీకరించిన వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకొని దేవుని వాక్యాన్ని ఉల్లంఘించిన వారికి ఫస్ట్ తీర్పు తర్వాత ఈ లోకానికి తీర్పు చెప్పింది ఇంగ్లీష్ బైబుల్ ఇంకా బాగుంది ఇంగ్లీష్ బైబుల్ చదువుతారా ద జడ్జ్మెంట్ బిగిన్స్ అట్ ద హౌజ్ ఆఫ్ ద లాడ్ అని స్టార్ట్ అయితే నార్ లేదు ఇంగ్లీష్ బైబుల్ ఫర్ దైమ్ ఈస్ కమ్ the judgment was begin at the house at the house of the lord house of god and if it first begins at as lord said the two the gove nam sada sala ha devani suvartato సువార్తను తిరస్కరించిన వారి గతి ఇంకెంత భయంకరంగా ఉంటుంది కాబట్టి హబకు గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ తీర్పు దేవుడి బిడ్డలకు దాని తర్వాత కల్దీలకు కల్దీలని మరీ కఠినంగా శిక్షిస్తానుంది అక్కడ వాక్యం అది నేను తర్వాత చూపిస్తే ఇప్పుడు కాదు కాబట్టి హబకు గ్రంథంలో ఏంటంటే మొదటి అధ్యాయం అంతా దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలే శిక్షిస్తున్నాడు తర్వాత ఎవరిని శిక్షిస్తున్నాడు ఎవరి ద్వారా ఆయన ఏర్పరచుకుంటున్న ఒక పని ఆయన చేతిలో ఒక పాత్రగా ఒక ఒక గుంపును ఏర్పరచుకుంటున్నాడు కల్దీలను ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు భక్తిహీనులైన కల్దీలను ఆయన చేతిలో ఒక పని ఒక పాత్రలాగా వాడుకుంటున్నాడు ఎట్లా వాడుకుంటున్నాడు ఆయన బిడలకే తీర్పు తీర్చడం కొరకు ఆయన బిడలనే శిక్షించడం కొరకు అనిల లేపుతున్నాడు దేవుని విధానం ఈ విషయం మనం మర్చిపోద్దు అనిలని మనకి వ్యతిరేకంగా ఎందుకు లేపుతాడన్న విషయం బాగా అర్థం చేసుకోవాలా నీ జీవితంలో ఎప్పుడన్నా బాగా అర్థం అనిల్ అని దేవుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు లేపుతాడు అన్నప్పుడు నువ్వు ఒక సత్యాన్ని గ్రహించాలా నీ విశ్వాసం నువ్వు కోల్పోతున్నావు నువ్వు ఆయనకు అవిధేయంగా జీవిస్తున్నావు ఆయన వాక్యాలను నువ్వు ఉల్లంఘిస్తున్నావు ఆయన వాక్యాన్ని నువ్వు పాటిస్తలేవు ఆయన చెప్పిన మాటలను నువ్వు గై దాని ప్రకారంగా జీవిస్తలేవు కాబట్టి ఆయన ఆయన తట్టుని నిన్ను మార్చుకోవాలంటే నిన్ను శిక్షించక తప్పదు అందుకే హెబిల్ పత్రికలనే చెప్తాడు పౌలు దాన్ని విషంగా కుమారులు ఆయన శిక్షకు విధేత చూపించకపోతే వారు దుర్బీజలే అని చెప్పబడింది అంటే దుర్బీజం అంటే దుర్బీజం అంటే తండ్రి లేనివారు అని అర్థం దుర్బీజం అంటే తండ్రి లేనివారు అంటే వారికి తండ్రి లేడు అని అర్థం అంటే దేవుడు విడిచిపెడుతున్నాడు అని అర్థం ఆయన శిక్షకు మనం విధేత చూపించాలా సరే ఎందుకు విధేత చూపించాలా నువ్వు తప్పు చేసిన వాటికి శిక్ష విధించ భరించాలంతే కానీ ఆయన శిక్షని ముందుగానే భరించండు నువ్వు ఎందుకు స్వీకరించలేదు ఆయన శిక్ష ఆయన నీ శిక్ష మీద రావాల్సిన శిక్ష ఆయన భరించి కాబట్టి నువ్వు దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించింటే నువ్వు శమల పోగపోయేవాడివి శమల కళాన్ని దాచిపెట్టేవాడు దేవుడు కాబట్టి యుగ సమాప్తిలో ఇవన్నీ జరిగేది విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా నాన్ క్రిస్టియన్స్ ని లేక అనిలను ఆయన బిడలకి వ్యతిరేకంగా లేపుతా ఉంటాడు మొదటి అధ్యాయం అంతా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని బిడలిని దేవుడు శిక్షించబోతున్నాడు రెండవది ఆయనను ఆ బిడ్డల్ని శిక్షించడానికి కొరకు అనిలను ఆయన ఒక పాత్రలాగా వాడుకోబోతున్నాడు అన్న విషయాన్ని మొదటి అధ్యయమంతా చూపిస్తున్నాడు ఒక విషయం అది తెచ్చుకోండి గ్యారెంటీ శిక్ష అట్టు గ్యారంటీ దాన్ని కొట్టివేయాడు దేవుడు ఎందుకు కొట్టివేయాడు వాళ్ళు మారతలేరు కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ ప్రవచనాలు ఆగిపోతాయి ఎందుకంటే కొనతెలు రాష్ట్ర మనం చూస్తాం ప్రవచనాలు నిరర్థకమగును భాషలు నిలిచిపోవును అని ఉంది వాక్యం మీకు చూపించి ఒకరోజు భాషలు నిలిచిపోతాయి ప్రవచనాలు నిరతం మగ్గుతాయి కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అన్న విషయాన్ని చూస్తున్నాం ఆయన రక్షణ అనుభవము శాశ్వత కాలం మనతో పాటు ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి ఆయన కలవరసలో చూపించిన ప్రేమ రక్షణకు సంబంధించింది అది శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ అందుకే ప్రేమ శ్రేష్టమైంది శాశ్వత కాలం ఉండేది డంభంగా ప్రవర్తించదు స్వప్రయోజనం కొరకు వాడుకునదు అన్నింటినీ తాలను అన్నింటినీ భరించును చాలా బాగుంటుంది అక్కడ ఆయన రాసిన వాక్యాలలో కొరత రాష్ట్ర పత్రిక మొదటి పత్రికలు ఉంటది కదా దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది మనం పొందుకున్నాం ఆ ప్రేమను కాబట్టి మనం ఎట్లా అమర్యాదగా నడవదు స్వప్రయోజనం కొరకు వాడుకునదు త్వరగా కోపపడదు అన్నిటినీ తాళును అన్నిటినీ భరించును అని ఉంది అక్కడ వాక్యం కాబట్టి దేవుని ప్రేమలో ఉన్న మనము అమర్యాదగా ఎప్పుడు ప్రవర్తించవద్దు ఎవరితోనైనా గాని క్రైస్తవ జీవితంలో వాటన్నిటికి ఆపోజిట్ గా ఉంటే జీవితం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి రెండవ అధ్యాయం అంతా కల్దీలకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అన్న విషయాన్ని అధ్యాయమంతా దానికి సంబంధించింది కాబట్టి మీరు బాగా చేసుకోవాలా సరే మత అనుసారంగా జీవించటం లేక మత ఆరాధనలో ఉన్న రెండవ అధ్యాయం అంతా కల్దీలను దేవుడు శిక్షించబోతున్నాడు ఎందుకు శిక్షించబోతున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కల్దీలని ఆయన చేతిలో పాత్రలాగా వాడుకున్నప్పుడు తిరిగి మళ్ళా వాళ్ళని ఎందుకు శిక్షించబోతున్నాడు ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావద్దు అర్థం కావాలా కాబట్టి ఈ కల్దీలు ఎవరు అన్న విషయం అర్థం చేసుకున్నప్పుడు సర్పంలో తేళ్ల బోధ మనకు మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది బాప్ యూహాను వాళ్ళ గురించి చెప్పిండు సర్ప సంతానమా అన్నడా లేదా రాబో ఉగ్రతను మీకు తెలియజెప్పిన ఎవడు కాబట్టి రెండవ అధ్యాయం అంతా కల్దీలు ఏరీతిగా శ్రమ ఏరీతిగా కఠినమైన శిక్షను దేవుని చేతిలో పొందబోతున్నారు అన్న విషయాన్ని చెప్పబడింది దాని తర్వాత మూడవ అధ్యాయం అంతా మూడవ అధ్యాయం అంతా నువ్వు శ్రమల గుండా పోయిన క్రైస్తవ బిడ్డలు ఎట్లా జీవించాలా అంటే ఏ రీతిగా నువ్వు విశ్వాసంలో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలా అన్న విషయం అంతా మూడవ అధ్యాయంలో రాయబడింది ముఖ్యంగా చూడండి పదిహేడవ వచ్చినం మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం చూడండి చాలా ఆశ్చర్యంగా ఈ వాక్యం రాసే ఒక పద్యం లాగుంది నాకు చాలా నచ్చింది అది మంచిగా అనిపించింది అంజురపు చెట్లు ఈయన ప్రార్థన హబకు చేసిన ప్రార్థనలో ఉంది అది అక్కడ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలలో అంజురపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను మీకు తెలుసా అంజురపు చెట్టు దేనికి సంబంధించింది ద్రాక్ష చెట్టు దేనికి సంబంధించిందో బాగా అర్థం చేసుకోండి గుంపులే కదా ఇవన్నీ చెట్లన్నీ మనుషులే కదా చూడండి దాని తర్వాత చెట్లు కాపు లేక యుడినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవనందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషించదను ప్రభువు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడీ కాళ్ల వలె ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును సార్ మనకి ఏమర్థం అవుతుంది ఈరోజు మనం తీర్మానించుకోవాలా నీకు మీరు పాట పాడతారు నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై నీ దయవలనేనయ్యా నాకున్నవ నీయు నీవిచ్చినవేనయ్యా తీసేసేది కూడా ఆయననే అని వాక్యం ఇచ్చేవాడు ఆయననే తీసేవాడు కూడా ఆయననే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తుండంటే చివరికి నీకు ఏమి లేకున్నా అన్ని పోగొట్టుకుంటారు విషయం ఇక్కడ ఉంది ఇది గొప్ప జనం వాక్యం అన్ని పోగొట్టుకుంటారు ప్రవ్వా నేను అంతా నేను సంపాదించుకుంది అంత నా ఐశ్వర్యం అంతా దాని మీద నా మంచి పెట్టుకున్నా మంచి ఇల్లు మంచి కారు మంచి ఇది మంచి అది అన్ని మంచిలాగా అనిపించినాయి కానీ అసలు మంచి అయినా కదా మంచివాడు అనేది ఆయన ఆయన పేరు మంచివాడు అనేది ఏ స్లోకే ఉంది పేరు అవన్నీ పోగొట్టుకుని వాళ్ళు చివరికి ఈ రీతిగా ప్రార్థన చేస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు వాళ్ళకి వాళ్ళ పంటలు పోతాయంట వాళ్ళకి పశువులు ఉండవు అంట వాళ్ళ చేను పంటలుండవంట తినని తిండి ఉండదంట శ్రమల కాలంలో కరువు అటు నిన్న చూసినాం కదా కరువు రోగాలు ఈ చెట్లు ఎందుకు ఫలించవు రోగాలు వస్తేనే ఫలించవు పంట రాదు చేతికి రోగాలు వస్తే వాటికి కాబట్టి తెగుళ్ళు కరు తెగుళ్ల ద్వారా కరువు వస్తుంది ఫస్ట్ పాయింట్ తెగులు తెగులు పుట్టిందంటే పంటలన్నీ పోతాయి పోతే ఆహారం ఉండదు కాబట్టి కరువు వస్తుంది తెగుళ్ళ తర్వాత కరువు వస్తుంది అన్న విధానాన్ని చూపిస్తుంది దేవుడు అక్కడ కాబట్టి ఇవన్నీ అయినాక వాళ్ళ ఈ రీతిగా పనిచేశారు ఇవన్నీ లేకున్నా ప్రవ్వా నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను ప్రవ్వా అనేసి వాళ్ళు ప్రభు గురించి చివరికి సాక్ష్యమిస్తున్నారు అంతకుముందు ఇవ్వలేదు హబ్బకు గ్రంథంలో నేర్చుకోవాల్సిన విషయం అదే మనకి తిరిగి తిరిగి చూపిస్తుంటాడు దేవుడు వీళ్ళందరూ శ్రమల గుండా వెళ్తారన్న విషయాన్ని సరే మనం ఈ కాలం ఈ రోజుకి వాక్యాన్ని మనం ముగించుకుంటున్నాం వచ్చే వరము హబ్బకు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానిస్తాం సరే ఎంతకాలం పోతుంది అనేది నాకు తెలియదు అట్లా అనుకుంటేనే జఫన్యా గ్రంథము పద్నాలుగు వారాలు పోయింది అది మూడే అధ్యాయులు దాంట్లో సరే మీరు వచ్చి గ్రంథం కూడా పద్నాలుగు వరాలు పోతుందా అది నాకు తెలియదు ఎన్ని ఎన్ని వరాలు పోతుంది బహుశా మూడు వరల్లో లేక ముప్పై వారాలు కావచ్చు నాకు తెలియదు లేక మధ్యనే ఆగిపోవచ్చు లేక మీరు అంతకన్నా విస్తరించిపోవచ్చు అది విధానం దేవుడి విధానం మీకు అర్థమైన కాడికి చాలు తక్కింది ఇంకా దేవుడే నేర్పిస్తాడు మీకు మీరు ఎక్కడెక్కడ పోతుంటే అక్కడ నేర్పిస్తాడు నాకు ఎట్లా నేర్పిస్తున్నాడు నేను ఎక్కడికైనా పోయి నేర్చుకుంటున్నా నిన్న మీతో పాటు ఉన్నాను ఈరోజు మీతో పాటు ఉన్నాను నేను ఎక్కడ పోయి నేర్చుకుంటున్నా అసలు నాకు అవకాశమే దొరకదు అట్లా ఓపికతను కూర్చొని ఫ్రీ టైం క్రియేట్ చేసుకుంది ఎప్పుడు చుట్టూ మనుషులు ఉంటారు ఎక్కడ పోయినా కానీ సరే హైదరాబాద్లో కనీసం రెండు గంటలైనా ఖర్చు అవుతుందా తిరుగుడులో ఇంటికి పోవడము ఆఫీస్కి పోవడము రెండు గంటలు అవుతుంది ఎక్కడ పోలేనో రెండు గంటలు అవుతుంది మనకు ఇంకా మిగిలిన టైం ఎంత ఎనిమిది గంటలు ఆఫీస్లో ఉంటావు ఎనిమిది ప్లేస్ రెండు గంటలు పోయినాయి అంటే పది పన్నెండు గంటలు పోయింది ఇంకా ఇంకా ఉన్న తగ్గిన పన్నెండు గంటలలో ఒక ఆరు గంటలు ఏడు గంటలు నిద్రపోతాం ఇంకా ఉన్న ఏడు ఎనిమిది గంటలు ఏం చేస్తున్నాం చదువుతున్నా బైబుల్ ఎట్లా ఉన్నా కానీ మనం చదివితేనే మనం విశ్వాస మూలంగా జీవించగలం ఆ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం హబక్కు గ్రంథం ద్వారా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు హబక్కు గ్రంథంలో కొన్ని ముఖ్యమైన వాక్యాలు మనం చూస్తున్న తర్వాత అవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి అరే ఇవి ఎప్పుడు నేను జానించినాయి ఇవి ఎప్పుడు నేను విన్ననే అని అనిపిస్తూ ఉంటాయి ఆ వాక్యాలు అవన్నీ కృత నిబంధన కాలంలో మీరు విన్న వాక్యాలే కృత నిబంధనలో ఉన్న వాక్యాలే అవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి దళితుల రాష్ట్రపత్రిక ఆశ్చర్యం ఏంటంటే ఈ హబకు గ్రంథము ఎంత ప్రభావితమైనదంటే ఆ నీతి మంతుడు విశ్వాస మూలంగా అనేది మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు వినరు ఎప్పుడన్నా మీరు మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు కేథలిక్ సంఘము దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు ప్రపంచంలో గొప్ప మతంగా స్థిరపడింది ఆ పదహారు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది తెలుసా కేథలిక్ సంఘం అట్లా కూలిపోయింది కేవలం ఈ ఒక్క వాక్యం ధరనే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్న వాక్యం మూలంగానే అది మొత్తం కూలిపోయింది ఈరోజు నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడు వాడు ఎట్లా రక్షణ అంటే నీ నీతి క్రియల అనేది క్రైస్తవ కేథలిక్ మతం చెప్తుంది కానీ ఈ వాక్యాన్ని తీసుకుని మార్టిన్ లూథర్ కింగ్ అనేవాడు జర్మనీలో ఆయన ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు ఏమని స్టార్ట్ చేసిండంటే ఇంతకాలం మనం వింటున్న వాక్యం అంతా పిచ్చి వాక్యము ఇది అసలైన వాక్యం ఇగో చూడని ప్రతిరోజు ఈ వాక్యాలు చదివి రాత్రి అంతా ప్రార్థన చేసేటోడు రాత్రి అంతా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఈ వాక్యాలన్నీ చదివి ఆయన ఆ వాక్యాలు అర్థం చేసుకుంటో ఒక పేపర్ రాసేటోడు రాసిపోయి ఆ చర్చ్ ఉంటాడు కదా పెద్ద చర్చ్ క్యాథలిక్ చర్చ్ ఆ చర్చ్ తలుపుకి మేకేసి కొట్టేటోడు అది ఆ మనుషులందరూ గుంపులు గుంపులు వచ్చి దాన్ని చదివేటోళ్ళు ప్రతిరోజు పొద్దున అట్లా ఎన్ని రోజులైందో నాకు నైన్టీ వన్ డేస్ అయింది నైన్టీ డేస్ ప్రతిరోజు ఇట్లా రా రాత్రి అంతా ఆయన ప్రార్థన చేయాలా రాయాలా వాక్యం రాసుకొని పోయి పొద్దున్నే ఆ పేపర్ ఆడబోయి దానికి మేకేసి కొట్టాలా కొడితే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ గుంపులు గుంపులు వచ్చి దాన్ని చూసి చదివిపోయేవాళ్ళు దాని తర్వాత నైంటీ డే నైన్టీ డే నైంటీ డే నైన్టీ డేనా నైన్టీ వన్ నైన్టీ ఫస్ట్ నైన్టీ ఫిఫ్త్ నైన్టీ ఫిఫ్త్ డే ఆ చివరిది అది ఆ పత్రిక ఆ లెటర్ చివరి కొట్టేసాక దాని తర్వాత మనుషులు అక్కడి నుంచి అంతా బయటకు వచ్చేసారు మతంలోకి వెళ్ళి నైన్టీ డే కరెక్ట్ నైన్టీ వాక్యం నైన్టీ ఫిఫ్త్ డే ఆయన అర్థం చేసుకున్న వాక్యము రాత్రంతా ప్రార్థించినట్టు ఆయన చనిపోయినాక ఆయన చనిపోయినాక ఆయన ఆయన శవాన్ని తీసి కడిగి ఆయన సమాధి చేయకముందు ఆయన గదిలోకి వెళ్తే ఏదో పుస్తకాలు నేను చదివిన చాలా సమాచారాల క్రితం జ్ఞాపకానికి వస్తుంది ఇప్పుడు చూడండి మనం చదివినా అన్ని దేవుడు తిరిగి మనకి సహాయపడతా ఉంటాడు అవన్నీ పనికొస్తూ ఉంటాయి వేస్ట్ కావు నువ్వు చదివిన ప్రతి వాక్యము అన్ని పనికొస్తుంటాయి ఈ లోకంలో చదువుకున్న ప్రతి చదువులు కూడా పనికొస్తూ ఉంటాయి ఏదో రీతిగా దేవుడి వాటిని తీసుకొస్తున్నాడు బయటికి ఎందుకంటే ఆయన మహిమ కోరికే అవన్నీ వాడవాడాలి కాబట్టి ఆ నైన్టీ ఫిఫ్త్ తీసేసి అంటారు డే అది క్యాథలిక్ సంఘం కూలిపోయింది రెండుగా విభజింపబడ్డాయి ప్రొటెస్టెంట్ సంఘం అంటే ఏసు ప్రవ్ని వెంబడించే సంఘం ప్రభుకి దేవునికి మనకి మధ్యవర్తి యేసు ప్రవ్ తప్ప ఎవరు లేరు సెయింట్స్ మనకి మధ్యవర్తులు అని సంఘం చెప్తుంది సెయింట్ మేరీ సెయింట్ థెరిసా సెయింట్ జోసఫ్ సెయింట్ యాన్స్ సెయింట్ ఫిలోమినా ఇట్లా అన్ని పేర్లు సెంట్ ఎంఎం ఉంటాయి కదా సెంట్స్ అని ఆ సైన్స్ కి నువ్వు పోయి ప్రార్థన చేస్తే వాళ్ళు నీ పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తారు ఎందుకంటే వాళ్ళు దేవునికి చాలా దగ్గర నువ్వు చాలా దూరము కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడి నుంచి నీకు అన్ని సప్లై చేస్తాడు నీడ్స్ కానీ బైబుల్ ఏముందంటే మధ్యవర్తి ఒకడే దేవునికి మనకు మనుషులకి మధ్యవర్తి ఒక్కడే ఎవరైనా ఆ నిచ్చెన యాకోబు నిచ్చెన ఏష్ ప్రభు ఏ మార్గం పర్లోకానికి బోల్ అంటే యాకోబు నిచ్చెన్ ధరనే పోవ్వాలా ఏందా యాకోబునిచ్చెన ఏ శ్రవ్ తప్ప ఎవరు కూడా నిన్ను పర్లోకి తీసుకుపోలేరు నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి యుద్ధకు రాలేరు అనడం లేదా కాబట్టి ఆ యాకబు నిచ్చెన ఏసులో సాదృశ్యం కాబట్టి నిచ్చెన అంటే ఈ లోకంలో కూడా నిచ్చెనలు ఉంటాయి నీకు ప్రమోషన్ కావాలంటే నిచ్చెనంటారు ఇంగ్లీష్ లా కార్పొరేట్ కార్పొరేట్ లీడర్ కెరియర్ లీడర్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లా కెరియర్ లీడర్ అంటే నువ్వు హయ్యర్ పోవాలంటే నిచ్చెం ఎక్కాలంటారు కానీ అసలైన నిచ్చెనా యాకబు నిచ్చెనా అది ఏష్రవ్ సదృష్టం ఎక్కడ చూస్తాం మనం హెబుల్సిన పత్రికలనా ఏ మీదుగా దూతలు ఎక్కడం దిగడం చూస్తాం ఎక్కడా మెథానియల్ చూస్తాడా దర్శనం కాదు క్రొత్త ఆయన తల మీదుగా దూతలు దిగడము ఎక్కడం చూ చూ చూస్తాం సరే అవసరం లేదు మీరు ఇటీవల చూసుకున్న తర్వాత కానీ అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా పర్వరచకపోలేరు అనే విషయాన్ని కాబట్టి మనకి ఇంకా వేరే మార్గాలు అవసరం లేదు పాస్టర్లు వేరే మార్గాలు చెప్తున్నారు బహాటంగా కానీ మనం అటుకో ఏ మార్గం కాబట్టి ఆయన వెంబడించాలా నాకు ఏమున్నా ఏమి లేకున్నా హబకు గ్రంథం అతనే ముగిస్తుంది కదా చివరి అధ్యాయం చివరి భాగంలో నాకు ఏమున్నా ఏమీ లేకున్నా అంజురపు చెట్లు ఫలించినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఉలివ చెట్లు కాపు కాయకపోయినా పొలంలో పంట లేకపోయినా నాకు తిననికి తిండి లేకపోయినా నా రోగానికి మెడిసిన్ లేకపోయినా నేను మటుకు యోహోవాన్ని సేవించేదని అది తీర్మానం కాబట్టి శ్రమల కాలంలో గొప్ప జనము అట్లా తీర్మానించుకుంటారు మనం మటుకు ముందుగానే తీర్మానించుకున్నాం కాబట్టి మనం శ్రమలకుండా పో శమల కాలంలో ఉంటాం కానీ శ్రమలలో ఏలి దాచిపెట్టినట్లు ప్రభువు మనల్ని దాచిపెడతాడు సరే ఆశ్చర్యం ఏంటంటే ఇర్మియా కాలంలో కూడా ఆ బబులోను రాజు వచ్చి దానియలు శద్రగ్ మెషగ్ అభెజ్నగో వీళ్ళు ఇర్మియ కాల సమకాలికలు ఇర్మియా కాలపు సమకాలీకులు వీళ్ళు నలుగురు కానీ ఇర్మియాని విడిచిపెట్టి వాళ్ళని తీసుకొని పోతారు బబులోను సామ్రాజ్యం బబులోను కెప్టెన్స్ వచ్చి అంత యవనస్థి చెరలోని బానిసలాగా తీసుకుపోయినప్పుడు అందులో వీళ్ళు నలుగురు ఉంటారు కానీ ఇర్మిని విడిచిపెట్టిపోతారు ఇవన్నీ మనకి ఎప్పుడు వెంటాడుతూ తన బిడల్ని ఆయన ఖచ్చితంగా విడిచిపెట్టాడు ఎప్పటి పరిస్థితుల్లో కానీ కొంతమందిని ఎందుకు పర్మిట్ చేస్తాడు ఈ విషయం మీకు ఏం ఐదవ నెలకి అర్థమైతాయి చెంగున ముడివేయబడ్డ ఆ వెంటకలలో మరికొన్నిటిని తీసి అగ్నిలో వేయాలని ఆ అగ్ని మహా అగ్ని అయి ఈ పల్ని అందరినీ దహించి వేయును వాక్యం మీరు చూసింది ఎప్పుడన్నా వాక్యం చెంగున ముడివేయబడ్డ వెంట వెంటకలు తీసి మళ్ళా అగ్నిలేయమంటాడు అది చాలా కష్టతరంగా ఉంటుంది అది అర్థం చేసుకోవడం కాబట్టి మీలో ఎంత మంది ఆ రీతిగా ఉంటారో నాకు తెలియదు నేను కూడా అట్లుంటనేమో నాకు తెలియదు కానీ మనం అందరం ఇప్పుడు ఆ సత్యాన్ని గ్రహించగలిగినాం కాబట్టి ఆయన చెంగున ముడివేయబడ్డ వాళ్ళం అందులోంచి కొన్ని వెంటకల్లోని తీసి తిరిగి అగ్నిలేస్తే ఆ అగ్ని మహా అగ్ని అంటే నీ సేవ ఎట్లుంటుందో ఊహించుకో అది ఇష్టం అందరినీ అంటే గొప్ప జనాన్ని అంతా తారుమారు చేసి సంపూర్ణంగా కాల్చి వేస్తుంది అంటే కాల్చి వేయబడడం అంటే ఏంటంటే ఆయన కొరకు సమర్పించబడడం బలి పశువు కాల్చి అంటే ఆయన కొరకు సమర్పించబడడం కాబట్టి కాల్చి అంటే అర్థం అది ఆయన కొరకు సంపూర్ణంగా కాల్చి వేయబడ్డ తయారైతారు నీ అంటే మనం ఎంత మంది ఉన్నామో తెలియదు చివరి కాలంలో జరిగేది ఈ విధానం ఇవన్నీ సరే ఇవన్నీ దేవుని కార్యాలు అమోఘం ఉంటాయి అమోఘ గ్రంథం చెప్తుంది అదే దేవుని యొక్క జ్ఞానము అపరిమితమైందన్న విషయము ఆ మొదట చూస్తాం సరే వచ్చే వారానికి మనం వీటిని ఆరంభించుకుందాం అటువంటి కృపా దేవుడు మనకు కనుగరించాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధులకు దేవాసా మీకు వందాలైన ప్రభా యుగ సమాప్తి వరకు మీతో పాటు నేను సదాకాలం ఉంటను అని మీరు హెచ్చరించినారు ప్రభ తన బిడల్ని హత్తుకొను దేవుడు మా దేవుడు అని మేము ఓ రజ మిమ్మల్ని స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభావ తండ్రి బిడల్ని కౌగులించుకున్నట్లు ప్రభావ మీరు మమ్మల్ని కౌగులించుకొని ఎత్తుకున్నారు ప్రవ్వా మమ్మల్ని అలింగనం చేసుకుని ఇంతకాలం కాపాడుతున్నారనైనా హబ్బకుకు అనే పదానికి ఆ అర్థాన్ని మీరు మాకు చూపించినారునైనా మమ్మల్ని ఎంతో కాలంగా మీరు హతకొని నడిపిస్తున్నారు ప్రవ్వా కాబట్టి మేము ప్రతిక్షణం మీ చేతిలో సురక్షితంగా ఉన్నాము మీ చెంగున ముడివేయబడి వాళ్ళము కాబట్టి ప్రవ్వా మేము దేని విషయంలో మేము చింతించామునైనా దేని విషయం మేము భయపడము ప్రవ్వా మేము ధైర్యంగానే ఉంటాం ప్రవ్వా కానీ మీ చిత్తానుసారంగా మీరు ఎట్లా నడిపిస్తే మేము ఆర్థిక పడకు సిద్ధపడుతున్నాంనైనా యుగ సమాప్తి వరకు తండ్రి మీరు మాతో పాటు ఉంటానన్నారు అయినా సదాకాలం మీరు మాతో పాటు ఉంటున్నారు ప్రవ్వ కాబట్టి మేము ఇంకా దేని విషయంలో భయపడమునైనా ఈ వాక్యాలన్నింటినీ మేము అనేకులకు ధైర్యంగా ప్రకటిస్తాం ప్రవ్వ విజృంభించి మీ యొక్క చిత్తానుసారంగా మీ ఆ వీటిని మేము చేస్తున్నాం ప్రవ్వ మేము చేయాలా ప్రవ్వ కాబట్టి మా సొంత తలపులను తొలగించండి మా సొంత జ్ఞానాన్ని తొలగించండి ప్రవ్వా ప్రవ్వా మేము అనేక సార్లు సమర్థించుకుంటున్నాం తండ్రి వాటన్నిటిని తొలగించండి ప్రవ్వా మీ యొక్క హృదయానుసారంగా మేము జీవించాలి ప్రవ్వా క్రీస్తు కలిగిన మనసు మీరును ధరించుకున్నాడు అన్నట్టు ప్రవ్వావులు వాటి మీ మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం మీరు అప్పుడే మాకు ఇవి అర్థమైతే ప్రవ్వా మేము అర్థం చేసుకోలేము కాబట్టి తండ్రి మా అంతటా మేము పరిగెత్తకుండా ప్రవ్వా మీరు చేయబట్టుకొని నడుచులాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఒక తండ్రి బిడ్డల్ని చేయబట్టుకుని నడిపించినట్లు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాడు అటువంటి నిశ్చయమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీతి మంతుడు విశ్వాసం జీవించడం అన్న విషయాన్ని మీరు హబకు గ్రంథం ద్వారా మాకు బయలుపరిచినారు ప్రభ పౌలు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు ప్రభావం జీవించాలంటే మాకు విశ్వాసం అవసరం కేవలం నీతి సరిపోదు ప్రవ్వా ప్రతి నీతి మంత్రుడు ప్రతివాడు విశ్వాస మూలంగా జీవించాలా కాబట్టి ప్రతివాడు వాక్యం మీద ఆధారపడాలా అటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించింది మీరు ఆకరవలసి పరచుకోమని ప్రార్థిస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ని ముట్టండి స్వస్థపరచండి ఆశ్రయించండి అకర్లు కొరతలు తీర్చి ఆర్థికంగా మెరుగుపరిచే వారి జీవితాలను మీ కొరకు సాక్షుకులు పెట్టుకుని మీరే మహింపొందామని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించ